సహ నో భున్నత్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్తు శాంతి శాంతిశాంతి ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్ దేయ దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శ్రీ శంకరానంద Guru Graha Karmane గురుదాంబుజన్మని స విలాసమోహ్రాసైకర్మే తత్పాదాంబురుహద్వంద్వ సేవా నిర్మల చేత తాదాంబురుహద్వంద్వ సేవా నిర్మలచేత సుఖబోధ వివేకొయం విధీయతే ఇక్కడ విషయాన్ని సబ్జెక్ట్ని ప్రవేశపెడుతూ ఉన్నాడని చూసుకున్నాము తత్ పాద అంబురుహ ద్వంద్వ సేవా నిర్మల చేతసం అది తత్ అన్నప్పుడు తత్వమసి అన్నామనుకోండి తత్ తత్లో ఏమొస్తుంది తత్ పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ప్రార్థన తత్ ఆ తత్ తస్య గు కాబట్టి ఎవరైతే మనకు గురువు బోధిస్తు ఉన్నాడో ఆ గురుదేవునికి కూడాను కాబట్టి ఆ తత్శబ్దం తత్ ఈశ్వర గోవిందత్ తస్య గురోహో ఈ రెండు అందువల్ల నమశ్రీ శంకరానంద అన్నప్పుడు శంకరశ్చ అసౌ ఆనందశ్చ కాబట్టి ఆ శంకర శబ్దం ఆయన గురువు కావచ్చు లేదు శంకర భగవత్పాదులు కావచ్చు ఆ సంప్రదాయంలో వచ్చినవాడు కనుక ఆనందశం పరబ్రహ్మం గనక తైతర్యంలో మనం చూచినట్టుగా ఈ రెండింటినీ గురుదేవత నమస్కారం చేసి తత్ పాద చరణ అంబురుహ కమల పాద చరణ అంబురుహ కమల ద్వంద్వ ద్వయం పాదద్వయం సేవా సేవయా निर्मलचेत निर्मलचेता अटे निर्मलचेतस निर्मलचेता प्रमादर्जिबंधने प्रमादवर्जिता సుఖ అవబోధార్థం సుఖబోధాయ సుఖ అవబోధార్థం చక్కగా అర్థం కావడం కోసంగా అయం తత్వస్య వివేక విధీయతే అయం ఈ ఇప్పుడు స్టార్ట్ అవుతుందనమాట మొదటి ప్రకరణం తత్వ వివేక ప్రకరణం అయం ఈ తత్వస్ వివేక తత్వ వివేకం తత్వస్య వివేక అంటే తత్వము యొక్క విచక్షణజ్ఞానం డిస్క్రిమినేషన్ తత్వస్య వివేక అయం తత్వస్య వివేక విధీయతే క్రియతే ఇత్య కనుక తత్వం అనేటువంటి దాన్ని దీని యొక్క వివేకమేమిటి ఏది తత్వము వివేకము అన్నప్పుడే డిస్క్రిమినేషన్ అని అర్థం ఏది వివేకము ఏది కాదు అని అర్థం కాబట్టి తత్వస్ వివేక అన్నప్పుడు ఏది తత్వము ఏది తత్వము కానిది అనేటువంటి దాన్ని నిర్ధారణ చేస్తూ పోవడం ఇది వివేచన విచక్షణ అయితే తత్వం అన్నప్పుడు తస్య భావ తత్వం అని చూచం అంటే సత్యం ఒక రెండు నిమిషాలు అంటే నడిచిపోయినటువంటి సబ్జెక్ట్ని ఒక్కసారి మన తత్వం అంటే సత్యం సత్యం అనేది ఒకటే ఉండాలి కానీ అనేకం ఉండడానికి అవకాశం లేదు అందువల్ల తస్య భావ సత్యం ద రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఒకదానికి సంబంధించినటువంటి సత్యంగా అంటే సత్యం అనేది ఒకటి ఉంటే అన్నిటికీ సంబంధించి అదే సత్యమై ఉండాలి కనుక సర్వానికి సంబంధించి ఏదైతే సత్యం అయిందో అది తత్వం తత్స భావ తత్వం ఏదైతే సత్య రూపంగా ఉందో అది కనుక ఈ సత్యం ఏమిటి ఇప్పుడు మనం తత్వబోధలో కూడా మీరు విన్నప్పుడు ఆత్మా సత్యం తదన్యత సర్వం మిథ్య ఇది అయం తత్వ వివేకా అన్నాం అక్కడ జ్ఞాపకం తత్వ వివేకహ కహ తత్వ వివేకం అంటే ఏమిటి అని ప్రశ్న పడ్డప్పుడు ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిచ్చేతి ఆత్మ ఒక్కటే సత్యం దానికన్నా అన్యంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆత్మ మీద ఆధారపడి ఉండయో గానీ సత్యమైనటువంటివి కావు కనుక సత్యం అనేది ఒక్కటే ఉండాలి ఎన్ని మనకి ఈ ప్రపంచంలో తెలుస్తూ వాటి యొక్క యథార్థ స్వరూపం సత్యమై ఉండాలి ఆ సత్యం ఒకటే అయి ఉండాలి అన్నీ అయ్యి అవకాశం లేదు అనేకం గనక ఉంటే ఏది సత్యమైనందుకు అవకాశం లేదు దీని విషయంలో పరిశోధన ప్రారంభమైనప్పుడు భౌతికంగా విజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధిస్తూ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ సైన్స్ ఏ విధంగా అడ్వాన్స్ అవుతుందో మనం చూసి తెలుసుకున్నాం దాంట్లో రెండే రెండు పాయింట్స్ మీకు చెప్పాను ఒకటి ఫండమెంటల్ రీసెర్చ్ రెండవది టెక్నాలజీ ఫండమెంటల్ రీసెర్చ్ అన్నప్పుడు ఈ భౌతిక జగత్తులో అనేక మంది కనపడుతూ ఉన్నాయి కనుక వీటన్నిటి వెనక ఏకమైనటువంటి కారణం ఏదైతే సత్యంగా ఉందో అది ఏమిటి అనేటువంటి దాన్ని రీసెర్చ్ చేసేటువంటిది ఫండమెంటల్ రీసెర్చ్ ఇప్పుడు దాంట్లో చాలా కాలం పరిశోధనలు జరిగిన తర్వాత ఈ పరిశోధనా జనిత ఫలితాలు ఏమందించాయి మనకి అని అంటే ఊరికే రిపీట్ చేస్తున్నా భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడింగ్టన్ Something unknown is doing. సంథింగ్ అన్నోన్ ఈస్ డూయింగ్ వీ డో నాట్ నో వాట్ దట్ ఈస్ వాట్ అవర్ తేరీ అమౌంట్స్ టు అది ఒక పద్ధతి మొదటి దశ కాబట్టి మాకు అర్థం కానిది ఏంటో ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది అనేటువంటి దాన్ని భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త తెలుసుకున్నాడు ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా కూడా నడిచింది ఇది ఫండమెంటల్ రీసెర్చ్లో పోతుంది టెక్నాలజీ దగ్గరకు వచ్చినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ఇలా ee చేయడంలో ఈ విధమైనటువంటి అన్వేషణలో ఏవైతే labhyam లభ్యమవుతూ unnavo. ఈ ప్రపంచంలో ఈ భౌతిక జగత్తులో వాటిని మానవ జీవన విధానానికి అనుగుణంగా తయారు చేసుకుంటూ పోవడం అంటే జీవన సౌలభ్యం కాబట్టి ఒకప్పుడు మనం కాచికిక్కడి నుంచి నడిచిపోయేవాళ్ళం కానీ ఈరోజు మనం ఒక ఫ్లైట్లో పోగలుగుతున్నాము ఆ ఫ్లైట్లో పోగలగడం అనేటువంటిది అచీవ్మెంటు సైంటిఫిక్ అచీవ్మెంట్ అది హ్యూమెన్ అచీవ్మెంటు ఇదంతా కూడా ఎట్లా వచ్చింది ఈ పరిశోధనా జనిత ఫలితాల వల్లనే అవన్నీ కూడా జరిగాయి ఒక సెల్ఫోన్ మీ దగ్గర ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి అది ఎట్లా వచ్చింది ఈ టెక్నాలజీ వల్లనే వచ్చింది కాబట్టి ఒకవైపు ఫండమెంటల్ రీసెర్చ్ అనేది నడుస్తూ ఉంటుంది మూల వస్తు పరిశోధన మూల వస్తు పరిశోధన ఫండమెంటల్ రీసెర్చ్ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నావో అవి మానవ జీవన విధానానికి ఉపకరిస్తూ పోతూ ఉంటాయి ఇది టెక్నాలజీ ఈ రెండిట్లో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే రెండు చోట్ల కూడాను మనిషికి నైరాశ్యమే ఏర్పడింది నిరాశే ఏర్పడింది ఎందుకని అక్కడేమో తేలడం లేదు ఏది ఎంత మనకు అణుశాస్త్రాన్ని ఛేదించుకుంటూ ముందుకు పోయినా చివరికి వచ్చేటప్పటికి అది కైనటిక్ ఎనర్జీ అది పొటెన్షియల్ ఎనర్జీ అని వల్ల ఉన్నటువంటి ఒక సత్యం ఏమిటో బయటపడకపోవడం వల్లనే సంథింగ్ అన్నోన్ ఈస్ డూయింగ్ అని వదిలేశాడు కానీ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఇకపోతే వాటి యొక్క ఫలితాలు ఏవైతే మనకు అందుతూ ఉన్నాయో ఈరోజు అవి మన జీవన విధానానికి ఉపయోగపడుతూ ఉన్నాయో వీటి ఏం జరిగింది అని ఆలోచిస్తే టెక్నాలజీ వల్ల టెక్నాలజీ వల్ల కూడా మనకేం సుఖం మిగలలేదు కారణం ఏంటంటే ఏవి సాధించినా ఏవేవి సాధించినా ఎన్నెన్ని సాధించినా వాటిని సాధించిన తరువాత మనకు కావలసింది ఇది కాదేమో అనే నిర్ణయం వస్తూ ఉంది ఏవి సాధించినా మనకు కావలసింది ఇది కాదేమో అని అవి సాధించిన తరువాత మనకు అర్థమవుతా ఉంది అవునా లేదు మనకు కావాల్సింది ఇదే దొరికిపోయింది అని అంటే ప్రతి మనిషి తృప్తిగానే ఉంటాడు తృప్తోహం అంటాడు అంతే అంతేగాని తృప్త భవిష్యం అన్నాడు కాబట్టి ఏది సాధించినా ఇది నేను సాధించాను అనే తృప్తి ఉంది కానీ నా హృదయంలో ఉండే వెలితిని ఇది తొలగించడం లేదు అనేటువంటి అసంతృప్తి కూడా మిగిలిపోయింది ఇంతే టెక్నాలజీ ఇంకా అది ఎంత వృద్ధి చెందనే అది ఎంతకన్నా మించి ఏమి ఇవ్వలేదు అనడానికి కావలసినటువంటి రుజువులు నా దగ్గర ఉన్నాయి సహేతుకంగా కనుక ఇక్కడి ఇప్పటివరకు మనం సాంకేతిక పరిజ్ఞానంలో టెక్నాలజీలో సాధించింది మన హృదయంలో ఉండేటువంటి నైరాశ్యాన్ని పోగొట్టలేకపోతున్నాయి కనుక ఫండమెంటల్ రీసెర్చ్లోనే మూలవస్తు పరిశోధనలోనే ఏదో తేలవలసి ఉంది అని శాస్త్రజ్ఞులు ఇంకా కూలంకషంగా పరిశోధనలు సాగించారు అప్పుడు ఒక దశలో ఒక నిర్ణయానికి వచ్చారు అది మీకు మళ్ళీ చెప్పాను తెలియదు అనేది కాదు వీ హ్యావ్ నవ్ డిస్కవర్డ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అండ్ ఎయిట్ ఇన్ ది సెర్చ్ ఫర్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ వీ సిక్ కాబట్టి మనం ఏ జ్ఞానాన్ని అయితే కోరుకుంటూ ఉన్నామో అదే తత్వ వివేకం ఏ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ సత్యం యొక్క స్వరూపం ఏమిటో మనకు గనక అర్థమైంది అంటే అది సత్యాన్వేషణలో మనకు చాలా సాకరిస్తుంది అనేటువంటి విషయానికి మళ్ళీ వచ్చాడు ఇది ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే పుస్తకంలో సరార్థ రెడ్డి రాశాడు ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ దీంట్లో ఈ విషయాన్ని తేటపరిచాడు ఇప్పుడు ఆ సత్యం యొక్క స్వరూపం ఏమిటి అని అనుకున్నప్పుడు ఒక అర్థం చేసుకోండి క్లియర్గా ఉంటుంది మీకు ఈ ప్రపంచాన్నంతా కూడా మనం ఎక్కడ పరిశోధన చేసి చూసినా ఇక్కడేమి సత్యం కనిపించడం లేదు గనక ఎందుకని సత్యం కనిపించడం లేదు చెప్పండి ఇవన్నీ కూడాను వేరియబుల్స్ ఒకటే పదం వేరియబుల్స్ అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి ఎందుకని పరిమితంగా ఉన్నాయి గనక పరిమితంగా ఉన్నాయి మార్పు చెందిపోతున్నాయి మార్పు చెందేది సత్యం ఉండడానికి అవకాశం లేదు మారేది ఏది సత్యం కాదు అన్ని వ్యారియబుల్స్ మరి ఇంకా ఇన్వేరియబుల్ ప్రజెన్స్ ఏంటి అన్నప్పుడు అస్తిత్వం అన్నిటినీ చూస్తున్నాం అటు ఫండమెంటల్ రీసెర్చ్లో కానీ ఇటు టెక్నాలజీలో కానీ బయట విషయాలనే మనం పరిశోధిస్తూ పోయాం కానీ ఈ పరిశోధించేటువంటి నేనెవరు సత్యం అనేది కంప్లీట్గా ఉండాలి కదా మరి నన్ను వదిలిపెడితే ఎక్కడ కంప్లీట్ పార్ట్లు అయిపోయింది కదా పాక్షికంగా లేదు నేను లేనప్పుడు కనుక నేను కూడా దాంట్లో చేరితే పరిశోధనలో లో నేను కూడా భాగమైనప్పుడే దట్ ఈజ్ ఫుల్ వస్తే నిర్ణయం రానివ్వండి రాకపోతే రాకుండా పోనివ్వండి సత్యం తెలియనివ్వండి తెలియకుండా పోనివ్వండి కానీ ఒక దాన్ని సంపూర్ణంగా స్టడీ చేయాలనుకున్నప్పుడు ఒక భాగాన్ని పక్కన పెట్టి స్టడీ చేస్తే దానివల్ల పూర్ణాన్ని మనం స్టడీ చేసిన వాళ్ళం కాము అందువల్లనే రావడం లేదే మా బహుశా మనిషిని కూడా ఇంక్లూడ్ చేయాలి నేను కూడా అందులో కలిస్తేనే టోటల్ అవుతుంది అప్పుడే మనకు వాట్ ఈస్ ద రియాలిటీ అనేది అర్థమవుతుంది అని ఫండమెంటల్ రీసెర్చ్లో ఫిజిక్స్లో ముఖ్యంగా ఈ కోణం ఎంటర్ అయిన తరువాత పడిపోయింది ఒక విషయం బయట ఏం పడిందో తెలుసా ఇదే సరార్థ రెడ్డింగ్టన్ స్పేస్ టైమ్ అండ్ గ్రావిటేషన్ అనే బుక్లో రాశాడు తరువాత ఇది ఫర్దర్ దీంట్లో సగభాగం మీకు తెలుసు సగభాగం నేను చెప్పలే మళ్ళీ మీదేంది స్వామీజీ మీ పాక్షిక ద్వారానే కాదు అది అప్పుడు అవసరం లేదు ఇప్పుడు అవసరం ఏంటో తెలుసు అది త్రూ అవుట్ ద ఫిజికల్ వరల్డ్ ఇప్పుడు వస్తుంది జ్ఞాపకం త్రూ అవుట్ ద ఫిజికల్ వరల్డ్ which must be, which must surely be the stuff of our consciousness. Here is a hint of aspects. Here is a hint of aspects deep within the world of physics and yet unattainable by the methods of physics. This is the remaining part of the Jappalani. I have to say that. I have to say that. I have to say that. తేల్చుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఆయన మీరు వంద పుస్తకాలు చదివితే రాదు మీకు ఇది మనసుకి ఇదిగో నేను కూడా ఇప్పుడు చేరితేనే పూర్ణం నన్ను వదిలిపెట్టి సైన్స్ అంతా నేను స్టడీ చేసుకున్న చేయని లాభం అది ఫండమెంటల్ రీసెర్చ్ కానీ లేక టెక్నాలజీ కానీ నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఓ సత్యం బయటపడింది అతనికి థ్రూఅవుట్ ద ఫిజికల్ వరల్డ్ ఈ భౌతిక జగత్త కూడాను త్రూ అవుట్ ద ఫిజికల్ వరల్డ్ రన్స్ దట్ అన్నోన్ ఏదో మాకు అర్థం కానిటువంటిది ఏదో ఈ ప్రపంచం అంతా వ్యాపకం అయ్యింది దట్ మస్ట్ బీ దట్ మస్ట్ ష్యూర్లీ బీ ద స్టఫ్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ కాబట్టి అది ఏదో కాదు మన చైతన్యమేని నాకు అర్థమవుతుంది అనేసాడు సైంటిస్ట్ ఎంతో దగ్గరకు వచ్చాడు చూడండి అంటే భౌతిక ప్రపంచం నాయన ఇప్పుడు ఆ ఫ్యాన్ పెరిగింది దానికి కారణం నేనున్నాను అక్కడని ఆ అమేజింగ్ అర్థం అక్కడ చెట్టు పచ్చగా ఉంది అక్కడ కూడా నా చైతన్యం ఉందేమోనని అదిగో మేఘం చాలా దూరంలో ఉంది కొద్ది కొద్దిగా వర్షిస్తూ ఉంది నేనే కారణమేమోనని సాగర జలాలు పైకి లేస్తున్నాయి నేను కారణమేమో ఆ కెరటాలు వెనక అంతా నేనుగానే తెలుస్తూ ఉంది ఇప్పుడు నన్ను నేను ఈ ప్రపంచంలో పెట్టుకొని స్టడీ చేసిన తరువాత ఈ నూతన ప్రయోగజనిత ఫలితాలు ఏమి తెలుసా ఈ ప్రపంచంలో సత్యం ఉంది ఆ సత్యం నా చైతన్యానికన్నా వేరుగా లేదు లేదు తమ హియర్ ఈజ్ ఎ హింట్ ఆఫ్ యాస్పెక్ట్స్ డీప్ వితిన్ ద వరల్డ్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఎట్ అటైనబుల్ బై ద మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఇది ఎంతవరకు దిశకపోతా ఉందంటే ఏది ఈ ప్రపంచంలో నా చైతన్యమే ఉంది అనే సత్యం ఎంతవరకు తీసుకొచ్చు పెట్టిందంటే ఈ భగ ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి లోతైనటువంటి విషయాల్ని ఈ పరిశోధన సూచిస్తూ ఉంది లోతయిన విషయాల్ని నిగూఢమైన విషయాల్ని డీప్ విత్ ది వరల్డ్ ఆఫ్ ఫిజిక్స్ సూచిస్తూ ఉంది కానీ వాటిని బయటికి తీసుకొని రావడానికి భౌతిక శాస్త్ర పద్ధతులు సరిపోవడం లేదు అంటే భౌతిక శాస్త్రం భౌతిక విజ్ఞాన శాస్త్రం ఫిజిక్స్ ఏదైతే ఉందో ఇది ఏమి తెలియజేస్తూ ఉంది సత్యం ఉంది ఆ సత్యం కాదు నా చైతన్యమే ఇది దేన్ని సూచిస్తూ ఉందంటే ఈ భౌతిక జగత్తులో నిగూఢంగా ఏవైతే దాగి ఉండాయో ఆ విషయాల్ని సూచిస్తూ ఉంది ఆ తెలుస్తూ ఉన్నటువంటి నిగూఢ విషయాన్ని వెల్లడి చేయడానికి భౌతిక శాస్త్ర పరిశోధనలు పద్ధతులు సరిపోవడం లేదు మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ సరిపోవడం లేదు మళ్ళీ నైరాశ్యమే కానీ ఇక్కడ వరకు వచ్చాడు ఇది స్పేస్ టైం అండ్ గ్రావిటేషన్ అనే బుక్ బుక్లో సర్ ఆర్థర్ అంటే ఇప్పుడు లేటెస్ట్ చెప్తున్నాను మీకు ఇది లేటెస్ట్ లేటెస్ట్ ఇక్కడికి వచ్చి ఆగాడు ఇక్కడ మళ్ళీ నైరాశ్యమే కదా ఉన్నది సత్యమని తెలిసిపోయింది సత్యం అంతటా వ్యాపకమై ఉందనేటువంటి సత్యం కూడా బయటపడిపోయింది అది ఏదో కాదు నాకన్నా భిన్నమైంది కాదు అనేది కూడా తెలిసింది ఇది ఈ భౌతిక జగత్తులో లోతుగా ఉండేటువంటి విషయాలను పరిశీలించడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా అర్థమైపోయింది కానీ వాటిని ఈ శాస్త్రజ్ఞుడి దగ్గర ఉండేటువంటి మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో బోధన విధి బోధన ప్రక్రియలు సరిపోవడం లేదు అక్కడికి వచ్చి ఆగుంది సైన్స్ నేను అనుకుంటున్నా ఇంకా ఏవేవో ఫలిత పరిశోధనలు జరుగుతాయి కానీ ఇంతకు దాటిపోలేదు ఎందుకంటే ప్రక్రియలు అక్కడ లేవు హియర్ ఇట్ ఈస్ శృతి ప్రక్రియలు అర్థమవుతుంది ఇక్కడ ఉండయి ఇక్కడ ఉండవు సార్ ఏదైతే అండ్ దట్ విచ్ ఈస్ అన్అటైనబుల్ అని నువ్వు చెప్తున్నావు that can be attained not by the methods of physics but by the treating thre, teaching tradition of vedanta akkalinde me kavalsindantha godan andu valla same ide vishayanni chudandi ippudu inta kashta padi inta shrama padi ratrim bavulu shraminchi ee nirnayaanaku vaalla vaste sarvam he tad brahma ayamatma brahma mandukya ముముక్షణాం విముక్తయ్యే మాండూక్యమే అని శాస్త్రం ముముక్షుణాం మోక్షం వాడికి విముక్తయ్యే వాడిని బంధ విముక్తని కల్పించాలి మోక్షాన్ని కలిగించాలి అంటే మాండూక్యమే మాండూక్యం ఏవ అలం ఒక్క మాండూక్య ఉపనిషత్తు చాలు ఓన్లీ ట్వల్వ్ మంత్రాస్ అన్ని ఉపనిషత్తుల అవసరం లేదు ఒక్క మాండక్యం ఉత్సవాలు అని ఈ మాండక్యం లేం చెప్తున్నాడు చూడండి సర్వం హీతత్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అనేది మహావాక్యం చూసారా మాండుక్యం లేదు సర్వం హి ఏతత్ బ్రహ్మ ఇదిగో త్రూ అవుట్ ద ఫిజికల్ వర్డ్ రన్స్ దౌన్ కంటెంట్ విచ్న్షియస్నెస్ ఉంది కన్ఫ్యూజన్ అంతా ఇదంతా చూడండి ఎట్లుందో సర్వం హి ఏ తత్ బ్రహ్మ సర్వం సమస్త ఉండేటువంటిది బ్రహ్మ పదార్థమే చైతన్యమే అయమాత్మ బ్రహ్మ ఏ ఆత్మయే బ్రహ్మం కాబట్టి సర్వంలో వ్యాపకమై ఉండేటువంటిది బ్రహ్మం ఈ ఆత్మయే బ్రహ్మం కాబట్టి ఈ ఆత్మయే అంతటా ఉంది ఆత్మయే అంతటా ఉంది దీన్ని చాంద్రోగ్యములో వేదం సర్వం ఆత్మ ఏవా ఇదం సర్వం పో ఈ ప్రపంచం అంతా కూడా ఏ చైతన్యం అయితే నిండిపోయి ఉన్నదో అది నా చైతన్యమైన ఎడ్డింగ్ అని ఏదైతే చెప్పాడో దీన్ని ఎప్పుడూ చూడండి ఎట్లుందో ఆత్మైవేదం సర్వం విశ్వం ఈ సమస్తమైనటువంటి భౌతిక ప్రపంచం ఎంత ఏదైతే నీకు కనపడుతుందో ఈ సర్వం ఆత్మ ఏవా సర్వం ఇదంతా కూడా ఆత్మే ఇంకేం కావాలి నీకు చెప్పు అన్ని వేరియబుల్స్ అవున మార్పు చెందుతుండే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది మారనిది అది నీకు దొరకడం లేదంటున్నావు కదా మేము చెబుతాం నేను మేము చెబుతామేను ఎట్లా చెబుతావా నాకు తెలుసయ్యా పోయిన వారమే చెప్పాను కదా నువ్వు మర్చిపోతే నేనేం చేయను వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమ సహ చెప్పాను కదా నీకు అహం వేద నాకు తెలుసు నాకు తెలుసు కదూ నాకు తెలిసింది నాకు తెలిసింది కదా నీకు తెలుసు నేను సాక్షాత్కరించుకున్నాను నీకు సాక్షాత్కారం అవుతుంది క్లియర్ కాబట్టి అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి మార్పు చెందిన దాన్ని ఏది పట్టుకొని మనం సుఖపడలేము మారనిది మనకు కావాలి కదా ఆ మారని దాని పేరు ఒకటి చెప్పండి మీరు నిత్యం సరిపోదా అది తత్వం అయం తత్వశా వివేక తత్వం తత్వం అయినా తస్య భావ తత్వం సత్యం అదే నిత్యం సో నిత్యం ఈ నిత్యమైంది జడమా చైతన్యమా ఏం జడమైతే ఏమైంది నశించిపోవద్దు క్లియర్గా పెట్టుకో ఏం భయపడ బాగా కదా కాబట్టి ఎప్పుడైతే సత్యమైందో ఇది సత్ ఇది సత్ అంతేనా సత్యం దీనికి జ్ఞానం ఉందా లేదా జ్ఞానం లేదనుకో ఇది జడమైపోతుంది ఇంకో దాని మీద ఆధారపడి జడమైతే నశించిపోతుంది నశించేదనుకో వేరియబుల్స్ కిందకు వస్తుంది కానీ ఇన్వేరియబుల్ కాదు క్లియర్ కాబట్టి సత్యం ఏదైతే ఉందో ఇది సత్యస్వరూపం జ్ఞానస్వరూపం అంతేగాని ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంకో జ్ఞానం ఉంటే అది జ్ఞానము ఇది అజ్ఞానం సతయాహిచిత్ సత్వభాషిక చిత్క్వ వేతర ఎప్పుడైతే సత్యం ఉందో దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం వేరుగా ఉంటే ఇది జ్ఞానం లేని అవుతుంది సత్వభాషిక చిత్వ వేతర ఉపదేశారం సత్వహి చిత్ చియాహం అహం నేను జ్ఞానస్వరూపిణి ఓన్లీ టూ పాయింట్స్ ఇక్కడ మూడోది అవుతు పెట్టండి ఓన్లీ టూ పాయింట్స్ నేను డీల్ చేస్తున్నాడు ఇప్పుడు ఈరోజు సత్ సత్యం ఒకటి అది జ్ఞానస్వరూపం రెండు కాబట్టి సత్యమే జ్ఞానము జ్ఞానమే సత్యము ఆ తర్వాత దీనివల్ల ఆనందం కలుగుతుంది వేరే విషయం దీన్ని నిరూపణ చేయాలి కదా సైంటిస్ట్ చెప్తున్నది ఏంటంటే అయ్యా నా దగ్గర ఉన్న మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఏంటో दाँ बी ते पथि लेक दूच्चल दाँ बैठक रेपोत नी वाला कल एट थर्ड श्लोक स्पर्शा वैचि तत्वि వండర్ఫుల్ స్టార్టింగ్ వెరీ బ్యూటిఫుల్ స్టార్టింగ్ ఇప్పుడు భౌతిక జగత్తు కదా ఆయన చెప్తున్నాడు సైంటిస్ట్ ఇంక మర్చిపోండి అంటే మొన్న ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చాను కనుక దాన్ని కార్యలేట్ చేయడానికి మళ్ళీ ఈరోజు సైన్స్ తెచ్చా సైన్స్ చెప్పడానికి నేను అవసరం లేదు సైన్స్ మాస్టర్ చాలు అర్థమైందే ఇంకా మర్చిపోండి ఇప్పుడు అర్థమైంది మీకు ఎక్కడుంది సైన్స్ దేని వైపు పోతూ ఉంది ఫండమెంటల్ రీసెర్చ్ ఎట్లా ఉంది టెక్నాలజీ ఎట్లా ఉంది అనేది మీకు అర్థమైంది అయిపోయింది రెండు చేతులు టెక్నాలజీ చేతులు ఫండమెంటల్ రీసెర్చ్ కూడా ఇప్పటి వరకు కానీ జరుగుతూ ఉంది పరిశోధన జరుగుతూ ఉంది ఇప్పుడు దేని గురించి పరిశోధన ఈ ప్రపంచం నిన్ను కూడా కలుపుకోని కదా అదే ఈరోజు చూస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ ప్రపంచం భౌతిక ప్రపంచం ఇదం జగత్ ఇదం లోకం అవునా ఎందుకు ఇది లోకం అన్నాం మనం లోక్యత వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ లోక్యత ఇది మీకు తెలుస్తూ ఉంది గనక అనుభూయతే అనుభూయతే అనుభవ వేద్యం ఇది మీ అనుభవానికి అందుతూ ఉంది గనక అనుభవానికి అందినప్పుడు అది ఉన్నా కూడా మీకు తెలిసి రాదు కాబట్టి లోకం అనేటువంటిది ఒకటి ఉంది అనేది మీకు అర్థమవుతుంది అది అనుభవ ఇది జగత్తు అనేటువంటిది కదా ఇక్కడ ఏం తెలుస్తున్నాయి మీకు ఈ ప్రపంచంలో అంటే శబ్ద స్పర్శాదయో వేద్యాహ శబ్ద స్పర్శాదయ వేద్యహ తెలియదగే విషయాలు వేద్య ఏవైతే మీకు తెలుస్తూ ఉన్నాయో మీరు ఏ వేటిని తెలుసుకుంటూ ఉన్నారో అంటే జ్ఞాన విషయాలు జ్ఞాన విషయం యన వేద్యం అంటే జ్ఞాన విషయం కాబట్టి నీకు ఏవైతే తెలియబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా వేద్యాహ అవి వేద్యాహ అంటే వేదన వేదనయోగ్యా ఇది ఏవైతే తెలుసుకుంటూ ఉన్నావో వేద్యాహ వేదనయోగ్యాహ ఇవన్నీ తెలియబడుతూ ఉన్నాయి కదనే అందువలన ఈ ప్రపంచం ఉందని చెప్తున్నావు ఎందుకంటే అది నీకు తెలియబడుతూ ఉంది కనుక ఏమున్నాయి స్వామీజీ ఇక్కడ తెలియడానికి అంటే శబ్ద స్పర్శాదయోహో शब्द स्पर्श शब्द स्पर्श शब्द स्पर्श आदय एट्रा एट्राए शब्द स्पर्श रूपरसगंधादय विषयाल शब्द विषया इवे कदास्तूना मन को काबटी शब्दों स्पर्श रूप रसगंध కాబట్టి కళ్ళ ద్వారా రూపాలను చూస్తున్నాం ముక్కుల ద్వారా వాసన చూస్తున్నాం నాలుగు ద్వారా రుచి చూస్తున్నాం చెవులు ద్వారా శబ్దాలను వింటూ చర్మం ద్వారా స్పృశించి తెలుసుకుంటూ ఉన్నాం మనకు బాహ్య జగత్తు తెలుస్తుంది లేకపోతే తెలిసేందుకు అవకాశం లేనేలేదు ఇప్పుడు ఒక కన్ను కనపడలేదనుకోండి ప్రధానమైన ఇంద్రియ వన్ ఫిఫ్త్ పోయిందని అర్థం ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు ఇంకా అర్థం కాదు వన్ ఫిఫ్త్ పోయింది అదే గనక చెవి కూడా పనిచేయకపోతే ఇంకొక వన్ ఫిఫ్త్ పోయిందన్నారు ఇంతే కాబట్టి ఐదు జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉండేటప్పుడు జ్ఞాన విషయాలు వేద్యా వేదనయోగ్యా ఏవైతే ఇక్కడ ఉన్నావో శబ్దము రూపము రసము గ్రంథము ఇవన్నీ కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి కనుక శబ్ద స్పర్శాదయోహో వేద్యా మీకు తెలుస్తున్నాయి కదా తెలియబడుతున్నాయి ఎక్కడ తెలియబడుతున్నాయి జాగరే సి ద పాయింట్ వైచిత్ర్యాత్ జాగరే పృథక్ వైచిత్ర్యాత్ జాగరే పృథక్ జాగరే అది అంటే జాగ్రత్తవస్థాయా ఇప్పుడు కాదు నేను ఒక అతను ఉన్నాడు ఆయనకి కళ కూడా వస్తుంది స్వప్నం కంటూ ఉన్నాడు మనం ఆయనకి దగ్గరగా కూర్చొని ఓ మంచి సువాసన కలిగినటువంటి పుష్పాన్ని తీసుకుని వాసన చూస్తుంటే అతనికి వస్తుంది కానీ శ్వాస జరుగుతూ ఉంటుంది శ్వాస జరిగినప్పుడు వాసన కూడా పోదేమో కానీ గుర్తించడం లేదు కనుక ఈ శబ్ద స్పర్శ రూపరసంధ ఈ శబ్దాది విషయాలు పంచశబ్దాది విషయాలు ఏవైతే ఉన్నవో అవి ఎక్కడ తెలుస్తూ ఉన్నాయి జాగరే జాగ్రతావస్థాయా వేద్యాహ అది అంటే జ్ఞానాలు ఇవన్నీ శబ్దజ్ఞానం స్పర్శ జ్ఞానం రూపజ్ఞానం రస జ్ఞానం గంధజ్ఞానం ఇవన్నీ ఎక్కడ గలుస్తుంది తెలుస్తున్నాయి జాగరే జాగ్రత్తావస్థాయా వేద్యాహ వేదనయోగ్యా అంతేగాని స్వప్నే వేద్య ఇక్కడ జరిగేటువంటివి స్వప్నంలో తెలిసేందుకు అవకాశం లేదు అంటే స్వామిజీ అక్కడ కూడా శబ్దాలు ఉండే కదా తర్వాత వస్తాను అవి నువ్వు తయారు చేసుకునేవి ఇక్కడే కావు యువర్ క్రియేషన్ ఎప్పుడైతే భౌతిక జగత్తు అంటున్నావో భౌతిక జగత్తు అందరికి ఒకే విధంగా తెలియాలి నీకు ప్రత్యేకంగా తెలిసేది అయ్యేందుకు అవకాశం లేదు అందువల్ల జాగరే జాగ్రత్త అవస్థాం తెలుస్తూ ఉన్నాయి ఇవి రెండు రకాలుగా తెలుస్తున్నాయి చూడండి ఒకటి వైచిత్ర్యాత్ రెండు పృథక్ జాగరే జాగ్రత్త అవస్థలో అంటే నిద్ర మేల్కొన్న తర్వాత ఆయన ఇంకేం లేదు ఇప్పుడు రాత్రి నిద్రపోయాం ఉదయం లేచాం కదా ఉదయం నుంచి ఇప్పుడు వరకు నువ్వు మేలుకొని ఈ ప్రపంచాన్ని ఏదైతే చూస్తూ అది జాగ్రత్త మీకు తెలుసు కదా జాగరే ఈ జాగ్రత్త రెండు రకాలుగా తెలుస్తున్నాయి ఒకటి వైచిత్రయాత్ రెండవది పృథక్ పృథక్ అది పృథక్ అంటే వేరు పృథక్ అంటే వేరు ఏవైతే నీకు తెలుస్తూ ఉన్నాయో ఇవి వేద్యా వేదన యోగ్యా పృథక్ వేద్య వైచిత్ర్యాత్ వేద్య అదే పృథక్ వేరు వేరుగా తెలుస్తూ ఉన్నాయి ద ఫస్ట్ పాయింట్ ఈస్ తెలుస్తూ ఉన్నవి కానీ వేరువేరుగా పృథక్ అట్లాగే వైచిత్ర్యాత్ వేద్య విచిత్ర స్వభావం వైచిత్ర్యాత్ విచిత్ర స్వభావం అంటే అనేకం తెలుస్తున్నాయి మళ్ళీ అది మెనీ మెనీ అండ్ వ్యారిటీ అది ఎక్కడ వేరు వేరుగా తెలుస్తున్నాయి పృథక్ట్ ఎందుకంటే ఒకటి మరొకటి కాదు ఒకటి మరొకటి కాదు రూపం రసం కాదు రసం గంధం కాదు చూడదు గంధం శబ్దం కాదు అందువల్ల ఒక చెవి మనకు ఉంది అని అన్నప్పుడు చెవి చూడలేదు చెవి చూడలేదు కన్ను వాసన చూడలేదు ముక్కు రూపాన్ని చూడలేదు పృథక్ ఇవన్నీ ఉన్నవే కానీ వేరువేరుగా ఉన్నవి గనక పృథక్ వేరువేరుగా ఉన్నాయి కనుక వాటిని చూడాలి అనుకున్నప్పుడు ఆ ప్రత్యేకంగా కళ్ళతోనే రూపాన్ని చూడాలి చెవితోనే శబ్దాన్ని వినాలి నాలుగుతోనే రుచి చూడాలి చర్మంతోనే స్పృశించి తెలుసుకోవాలి ముక్కుతోనే వాసన చూడాలి ఎందుకని పృథక్ వేరువేరుగా ఉన్నాయి అమేజింగ్ ఇదే సృష్టి తమాషా విచిత్రం ఇంక ముందు ముందు వస్తుంది మనకు ఇట్లా పృథక్ వేరువేరుగా తెలుస్తున్నాయి పృథక్ వేద్య అట్లాగే శబ్దాదయ పృథక్ వేద్యాహ వైచిత్ర్యాత్ వేద్యాహ అనేకం కనపడతా ఉండే ఒక్కటి కాదు వైచిత్ర్యాత్ ఇప్పుడు ఉదాహరణకి మనం వాసన చూచామనుకోండి దీంట్లో మళ్ళీ వైచిత్రమైందంటే వాసన అంతా ఒకటి అనడానికి కూడా లేదు ఇప్పుడు ఇంట్లో వాసన ఇంట్లో ఏదో చేస్తూ ఉన్నారు మనం లోపలికి రాగానే ఓ ఈరోజు ఉపమానా నువ్వు చూడలేదు ఇంకా ఎవరు చెప్పలేదు వాసన కదా వెంటనే ల లడ్డు వాసన వచ్చింది అనుకోండి లడ్డు అంటాం ఇది తమాష వైచిత్ర్యం వాసనంతా ఒకటే వాసన రూపము వేరు వేరు పృథక్ కానీ వాసనలోనే లడ్డు వాసన వేరు మీ ఇష్టం ఏం కావాలి డబ్బు పెట్టుకోండి నాకు అనవసరం నా డబ్బే వేస్ట్ కాదు మీకు ఏం కావాలి పెట్టుకోండి తినండి సరేనా ఇది వైచిత్ర్య ఎంత విచిత్రంగా ఉందండి ఈ స్వభావం పోనీయండి వాసనలన్నీ ఒకటే అనడానికి లేదు వాటిల్లో రకరకాలు బా ఎన్ని ఇది వైచిత్ర్యాత్ వేద్యా పృథక్ వేద్యాహ ఈ విధంగా తేలుస్తూ మనకు తెలుసు ఇప్పుడు శబ్దం వింటాం శబ్దం అంతా ఒకటే సంగీతం వింటాం సంగీతం అంతా వింటే మళ్ళీ దాంట్లో పృథక్ పృథక్ పృథక్ కనుక వైచిత్ర్యం వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు అనుకోండి అనగానే ఇప్పుడు మనం ఒక అయ్యా అది అక్కడ కచేరీ జరుగుతుంది ఆ కచేరీ వింటా మనం పరిగితున్నాం అనుకోండి అయిపోతుందేమో ప్రారంభించేసారేమో శరీరం మోగిందేమో అని తీ తీరా మనకు అల్లాంత దూరాన్ని అని వచ్చింది లేదండి ప్రారంభం అండి ఆరంభం హంసధ్వని వతాపి గణపతి బజే హంసధ్వని రాగమండి అదిగో ప్రారంభం చేస్తాను అదే గనక కొద్ది దాటిపోయి అని ఆయన ఏడ్చాడు అనుకోండి ఇది ఏడుస్తూ ఎవడు కచేరీ ప్రారంభం చేయడు అప్పుడు అనుకుంటారు నాయన ఐదు గంటల కచేరీ ప్రారంభం అయిపోయింది ఐదున్నరకే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి అందువల్ల శివరజ్జిని బలకతోంది హంసధ్వని కాదు ఇదివ హంసధ్వని ఈజ్ డిఫరెంట్ శివరంజని ఈజ్ డిఫరెంట్ శబ్దం అంతా మళ్ళీ శబ్దము రూపం కన్నా వేరు పురతక్ వేద్యాహ మళ్ళీ దీంట్లో హంసధ్వని వేరు శివరంజని వేరు సింధుభైరి వేరు యమునా కళ్యాణి వేరు అర్థమవుతుంది ఇప్పుడు అదే అరుపు అంతా మళ్ళీ కానీ పురథక్ పృథక్ ఎట్లా చెప్పగలిగావయ్యా అది సకిలించింది ఇది ఓండర్ పెట్టింది సకిలించేది గుర్రం వండ్ర పెట్టేది గా చూ ఇది వైచిత్ర్యం అదృష్టమో పృథక్ శబ్దాల్లో వేరుంది జాగ్రే జాగ్రత్త అవస్థాయా పృథక్ వేద్యా వైచిత్ర్యాత్ వేద్య ఇట్లా ఈ ప్రపంచం మనకు తెలుస్తుంది స్వామిజీ మరి ఇట్లా శబ్దాలు ఇవన్నీ వస్తున్నాయి కదా జ్ఞానం ఎట్లా కలుగుతుంది కథం భవతి జ్ఞానం కథం భవతి జ్ఞానం ఎట్లా గలుగుతాం అమేజింగ్ ఇప్పుడు ఏమి లేదు మీకు ఒక సైన్సే కాదు సైకాలజీ అన్నీ దొర్లుతూ పోతాయి ఇప్పుడు చూడండి గోదావరి తీరమందు గొప్ప బోరుగు వృక్షం గలదు దిక్కుల నుండి పక్షులు వచ్చి అందు వసించు చూడును అని పిల్లవాడు అమేజింగ్ పృథక్ వేద్య వైచిత్ర్యాత్ చూడండి ఇక డెప్త్ సైకాలజీ గోదావరి తీర గొప్ప బోరుగు వృక్షం ఏంటిది వాక్యం పదాలే ఉండేదాడ గోదావరి గోదావరి పక్షి కాదు అండర్స్టాండ్ గోదావరి చెట్టు కాదు అండర్స్టాండ్ గోదావరి తీరం కాదు అండర్స్టాండ్ గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షము కాలదు నానాదిక్కుల నుండి గోదావరి కాదు పక్షులు వచ్చి మళ్ళీ గమనం వసించు చుండును ఎన్ని పదాల చూడండి ఏ పదానికి ఆ పదమే ఒక్కొక్క పదం పడుతూ ఉంటే పదానికి అర్థం ఉంది ఈ పదాలన్నీ కూర్చిన తర్వాత వాక్యం ఏర్పడుతూ ఉంది వాక్యం ఏర్పడేలోగా ముందున్న పదాలన్నీ జారిపోతూ ఉన్నాయి పక్షులు వచ్చి వసించు చూడును పక్షులు అది విషయం ఆ మాట మనం అనేటప్పటికీ గోదావరి తీరమందు గొప్ప బోరుగు వృక్షము కలదు నానాదికుల నుండి పక్షులు వచ్చి అదంతా అయిపోయింది పక్షులు ఉన్నాయి అక్కడ చూడండి సర్రని పోతా ఉంది ఫిల్మ్ పోయినట్టుగా సినిమాలో ఫిల్మ్ పోతా ఉంది అట్లా పోతా ఉంది ఇవి వెళ్ళిపోతూ ఉన్నాయి సరేనా ఆ తర్వాత దాగింది ఇదంతా కలిపి ఒక సెంటెన్స్ ఒక సెంటెన్స్ ఒక వాక్యం ఈ వాక్యాల్లో ఇన్ని పదాలు ఉన్నాయి ఏ పదానికి ఆ పదమే పృథక్ వేద్యాహ ఏ పదం యొక్క వైచిత్ర్యం ఆ పదమే వైచిత్ర్యాత్ వేద్యాహ ఇవన్నీ కలుపుకొని ఒక భావాన్ని ఇచ్చేస్తా ఉంది సెంటెన్స్ ఎంత క్విక్గా పోతా ఉంది ఎంత క్విక్గా పోతుంది ప్రతి చోట ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను ఉపన్యాసం నన్ను మీరు ఎక్కడన్నా ఆపి స్వామి జనండి ఆ మొదటి పదం చెప్పండి అంటారా లే మీకు అర్థం కదా అర్థం కాబట్టి మళ్ళీ ఎందుకు వస్తారు నేనేమన్నా బాక్యం మీక అర్థమైతేనే వస్తూ ఉన్నారు నేను ఇలా పోతా మాట్లాడుతూ పోతా ఉన్నాను పదాలు వేస్తూ ఉన్నాను అవి పృథక్ వేద్యాహ పదాలు జారిపోతూ ఉన్నాయి మొత్తం కలిసి నీకు అర్థమైపోతా ఉంది అమేజింగ్ ఇది మైండ్ అంటే అప్పుడు నీకు ఒక జ్ఞానం నిలుస్తూ దానికి సంబంధించి ఓహో గో గోదావరి బూరువృక్షం ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పక్షులు అక్కడ వసిస్తున్నారు అనేటువంటి జ్ఞానం కలిగింది ఆ తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు ఇంకొక చోటకి సినిమా పోయావు అప్పుడు ఇది లేదు కదా స్మృతి ఉంది జ్ఞానం కలిగింది అది నీకు స్మృతినిచ్చిపోయింది ఇప్పుడు అవసరమైతే దాన్ని మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోగలవు జ్ఞాపకం చేసుకుంటాడు కనుకనే పిల్లవాడు మళ్ళీ రేపు పరీక్షలు రాయలేడు ఇదంతా ఒక సినిమా రీల్ తిరిగిపోయినట్టు తిరిగిపోతా ఉంది మనసులో పృథక్ వేద్యాహ వైచిత్ర ఇదంతే ఎక్కడ ఎక్కడ నుండి వేద్యాహ జాగరే జాగ్రత్త మనం మేరుకొని ఉండేటప్పుడే ఇవంతా జరుగుతూ ఉన్నాయి కదా అయినా ఒకటి ఒక దానికన్నా వేరు కదా పృథక్ వైచిత్రం వల్ల పృథక్ అన్నట్టు వల్ల వేరు వేరుగా ఉన్నాయి ఇదిగో మూడో లైన్ తతహ అంటే తస్మాత్ వాటి నుండి ఏవి వేరు వేరుగా తెలుస్తున్నాయి చూసారా విచిత్రంగా తెలుస్తున్నాయి చూసారా ఈ శబ్దాది విషయాలు శబ్దము రూపం రసము గంధం ఇవన్నీ కూడా వాటి నుండి తతహ తస్మాత్ ఫ్రమ్ దెమ్ వాటి నుండి విభక్త విభక్త దాని నుంచి విడిపోయినటువంటి విడదీయబడినటువంటి వేరు చేసినటువంటి ఏది చూడు తమాషా ఇప్పుడు అవన్నీ వేరుగున్నాయి కదండి పృథక్ చాలా క్లియర్ బాగా అర్థం అవుతుంది మీకు యు విల్ బి వెరీ హ్యాపీ పృథక్ వైచిత్రయాత్ కదా వేద్యా తబ్దాలు రూపాలు రసాలు గంధాలు వాసనలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి నుంచి విడిపడిపోయినటువంటిది వినండి తమాషా విభక్త తత్ సంవిత్ తత్ సంవిత్ సంవిత్ అనే శబ్దం ఇంపార్టెంట్ సంవిత్ అంటే ఏంటి తెలుసా జ్ఞానము సంవిత్ చైతన్యము ఇది ఆత్మ కిందకు వస్తుంది ఇప్పుడు ఆ ఎడ్డింగ్టన్ చెప్పింది కూడా సంవితే ఆ పథం రన్స్ దట్ అన్నోన్ కంటెంట్ విచ్ మట్ షూర్లీ బి ది స్టఫ్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ అని అడిగి తెచ్చారా ఆ సంవిత్ ఇదిగో తత అవి ఏవైతే తెలుస్తున్నాయో వేద్యా పృతక్ వేద్యా వైచిత్ర్యాతి వేద్యా ఏవైతే తెలుస్తున్నాయో తత వాటి నుండి విభక్త వేరు చేయబడినటువంటిది ఏదైతే ఉందో తత్ సంవిత తత్ సంవిత్ అది చైతన్యము సంవిత్ ఐక రూప్యాత్ ఐక రూప్యాత్ ఉండదు సంవిత్ ఐక అది ఏదో అనుకోకండి ఏక రూప్యాత్ ఐక రూప్యాత్ ఏక రూప్యాత్ అది ఒకటిగానే ఉంది నా బిధ్యతే ప్లీజ్ అది ఒకటిగానే ఉంది గాని అభేదంగా ఉందే గానీ వేరువేరుగా లేదు భిన్నంగా లేదు ఇవి భిన్నంగా తెలుస్తున్నాయి ఏం లేదు నాయన ఈ ఐదు ఏవైతే మీకు శబ్ద స్పర్శ రూపరసంధాదులు వేరువేరుగా తెలుస్తున్నాయో విచిత్రంగా తెలుస్తున్నాయో పృథక్ వేద్యాహ వేరు వేరుగా తెలుస్తున్నాయో వాటినన్నింటినీ తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో ఇది కూడా ఐదో లేక ఒకటే శబ్దం విన్నాం శబ్ద జ్ఞానం రూపాన్ని చూచాం రూప జ్ఞానం ఇప్పుడు అలా చూడగానే అది కుక్క అంటాం ఎట్లా తెలుసు నీకు అదొక రూపం శబ్దం విన్నాం ఎక్కడో సకిలించింది అది గుర్రం అంటాం నీకు ఎట్లా తెలుసు శబ్దమే గుర్రం కనపడడం లేదు నీకు శబ్దాన్ని బట్టి నేను తెలుసుకుంటూ ఉన్నా అంతే ఇంకేం శబ్ద జ్ఞానం రూప జ్ఞానం రస జ్ఞానం అర్థమవుతుంది స్పర్శ జ్ఞానం ఇట్లా కలుగుతూ ఉన్నాయే ఐదు రకాలైనటువంటి జ్ఞానాలు అవే కదా జాగరే జాగ్రత్త అవస్థాయా పృథక్ వైచిత్ర్యాత్ వేద్యా శబ్ద స్పర్శాద ఓహో వీటిని తెలుసుకునేటువంటి జ్ఞానం ఎవరికి కలుగుతున్నది ఈ జ్ఞానం మనకు కదా ఈ జ్ఞానం ఏదైతే మన దగ్గర ఉందో ఇది ఐదు రకాలుగా ఉందే శబ్ద జ్ఞానం వేరే స్పర్శ జ్ఞానం వేరే అట్లా ఉందా లేకొకటేనా ఒకవేళ ఐదుంటే ఎట్లా అవుతుంది అని అంటే రూపాయలు మనకు కనపడగానే మన వెంటనే ఏయ్ నువరా నేను రూపాయలు చూడాలి శబ్దం వినపడతాను నువ్వు ఇక్కడా ఇటు రా అట్లా గనక జరిగితే రూపజ్ఞానం ఎవరికి కలిగిందో వాడికి శబ్ద జ్ఞానం లేదని అర్థం శబ్ద జ్ఞానం ఎవరికి కలిగిందో వాడికి రస జ్ఞానం లేదని అర్థం కానీ ఇప్పుడు మనకు ఐదుటికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుందా లేదని నేను అడుగుతున్నాను ఆయన అంతే ఇంకేం లేదు కడుగుతుంది కదా అయితే అది ఒకటే అయి ఉండాలి అది ఒకటే అయి ఇంతే దీంట్లో విక్ష ఇంకేం లేదు వాసన ఉంది అయ్యా మల్లి వాసనకి ఉపమావాసనకి డిఫరెన్స్ చూస్తూ ఉన్నాము అట్లాగే గుర్రం సైకిల్ ఉంది గాడిదే ఒండ్ర పెడుతూ ఉంది శబ్దం ఒకటే అయినప్పటికీ కూడాను శబ్దంలో పృథక్ వైచిత్రయాత చూస్తూ ఉన్నాము అట్లాగే స్పర్శ ఉంది ఒక రాయిని పట్టుకున్నాను గట్టిగా ఉంది అదే ఒక రోజా పుష్పాన్ని పట్టుకున్నాను మెత్తగా ఉంది స్పర్శ మాత్రం పృథక్ వేరువేరుగా తెలుస్తూ ఉంది వైచిత్రయాత దానికి దీనికి ఇదిగా తెలుస్తూ ఉంది నాకు అనేది మనకు అర్థమైపోతూ ఉంది అంటే ఇంకేం లేదు టీ తాగాము రసజ్ఞానం టీ రసజ్ఞానం ఛాయ రస జ్ఞానం ఛాయ రసజ్ఞానం పాయసరస జ్ఞానం సో పాయసం రుచి వేరే అదే వీడిని కళ్ళు నాలుగు తిరగమని నాలుగు మీద వేసామనుకోండి ఏంటో చెప్పు అని వాడు ఏం చెప్తాడు టీ తాగి పాయసం అంటాడా ఎందుకంటే కనపడలేదు కనుక ఎందుకని లోపల తెలుసుకునేటువంటి జ్ఞానం సమ్మిత్ కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉందో అది ఒక్కటే సంవితు ఏకరూప్యాత్ ఏక రూప్యాత్ ఐక రూప్యాత్ ఒకటే ఐక్య రూప్యాత్ నా బిధ్యతే దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు అది భిన్నంగా లేదు అది భిన్నంగా లేదు కమాన్ ఇప్పుడు ఏంటో తెలుసా దీనికి ఏవైతే తెలుస్తున్నాయో ఐదు అవి వ్యారేబుల్సా కాదా పరిణామం చెందే కాదా ఇది పరిణామం చెంది అదే ఇక్కడికే దొరికింది ఇన్వేలబుల్ ఎక్కడుందో మార్పు చెందే వాటి మధ్య మారనిది ఎక్కడుందో ఇప్పటికే కొద్దిగా అర్థమవుతా ఉంది సార్ అందువల్ల వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంది ఇది అనేకం కాదు ఐదు అగున్నా కూడా ఇది దాన్ని వాటిని అర్థం చేసుకుంటా ఉంది నీకు జ్ఞానం కలుగుతా ఉంది ఆ తర్వాత నీకు స్మృతి మిగులుతుంది మాకి ఈ జ్ఞానం ఉందని కూడా తెలుస్తుంది కాబట్టి చిన్నతనం నుండి ఇప్పటి వరకు ఏవేవైతే తెలుసుకున్నామో వాటినన్నింటినీ తెలుసుకున్న ఒకే జ్ఞానం ఒక్కటే గనక ప్రత్యభిజ్ఞ మీకు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పాను ప్రత్యభిజ్ఞ స్మృతి ప్రత్యభిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని నేను చిన్నప్పుడు ఇలా ఆడుకునేవాడిని అండి అంటాడు బాల్యం దశ మారిపోయింది రోజులు మారిపోయినాయి పరిస్థితులు మారిపోయినాయి అనుభవం తనకు ముందు గనక చెబుతున్నాడు అలా అనుభవం ఉండాలి అంటే జ్ఞానం అది అనుభవ జ్ఞానం అది అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం స్మృతి జ్ఞానంగా అందుతూ మెమరీగా అందుతూ ఉంది ఎవరికి అప్పుడు ఇప్పుడు ఉన్నవాడికి అందాలి కాని ఇంకోటి అందేందుకు అవకాశం లేదు గనక ఏక రూప్యాత నా బిధ్యతే ఇది భిన్నం కాదు అయినా క్లియరా ఇదంతా జాగ్రత్త అవస్థలో నడుస్తున్న వ్యవహారం అంటే ఇంద్రియాల సహాయం లేకపోయినా ఇప్పుడు అండర్స్టాండ్ ఇంద్రియాల సహాయం లేకపోయినా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఇప్పుడు కళ్ళు ముక్కు చెవి నాలుకాస్పత్రి ఇవి చూసాం కదా ఈ జ్ఞానేంద్రియాల యొక్క సహాయం లేకపోయినా ఈ ప్రపంచం తెలియదు జాగరే తెలుస్తుందా ఇప్పుడు అంతఃడు గుడ్డివాడు ఉన్నాడు వాడికి ప్రపంచం కనపడుతుంది అని అడుగుతున్నాను నేను చెవిటి ఉన్నాడు వాడి శబ్దం వినపడుతుంది కాబట్టి శబ్దాలు ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా శబ్ద స్పర్శాదయోహో వేద్యాహ అలా అవి వేద్యాలు కావాలి అని అంటే ఇంద్రియాలు సహకరించాలి ఇంద్రియాలు సహకరించకపోయినా జాగ్రత్త నీకు జ్ఞానం కలగదు ఇంద్రియాలు సహకరిస్తూనే ఉన్నాయి సీ ద పాయింట్ నెక్స్ట్ కళ్ళున్నాయి చూస్తూ ఉన్నాడు చెవులు పనిచేస్తున్నాయి వింటూ ఉన్నాడు నాలుగు పనిచేస్తుంది అన్ని పనిచేస్తున్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి వాడికి అర్థం కావడం లేదు ఎందుకో తెలుసా దురదృష్టవశాత్తు వాడు పిచ్చివాడు దురదృష్టవశాత్తు వాడు పిచ్చివాడు ఉన్మత్త పిచ్చివాడు కాబట్టి ఇంద్రియాలు సహకరించకపోయినా అర్థం కాదు అది అంధుడు బధిరుడు వీటిలుంటారు అనుకో వీళ్ళకి ఇంద్రియాలు సహకరించడం లేదు ఇంద్రియాలు సహకరించకపోయినా మనసు గనక పనిచేయకపోతే జాగ్రత్త జ్ఞానం కలిగే అవకాశం లేదు అది పృతకో వైచిత్ర్యతో వేరే విషయం జాగ్రత్త అవస్థలన్నీ జ్ఞానం అంటేనే ఇంద్రియాలు నీకు సహకరించాలి మనసు పనిచేస్తూ ఉండాలి అప్పుడే జాగ్రత్త ఉన్నటువంటి పృతక్ వేద్యాహ ఈ రెండు కూడాను నీకు తెలుస్తాయి ఆ తెలుసుకునేది ఏదో అది అది సంవిత్ దానికి అన్నీ తెలుస్తూ ఉన్నాయి దానికన్నా భిన్నంగా ఉన్న ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి మార్పు చెందుతూ ఉన్నాయి గనక ఇవి ఏవి సత్యం కాదు కానీ అది మారడం లేదు గనక దానిని గురించి ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచించాల్సింది ఎందుకని ఇవన్నీ మార్పు చెందుతూ ఉండినా అన్నిటినీ తెలుసుకునేది తాను ఒకటే ఉండడం వల్ల ఏక రూప్యాత్ ఐక రూప్యాత్ నా బిజ్యతే వేరుగా లేదు గనక ఓహో నేను ఆలోచించేటువంటి మార్పు చెందనిది ఏదో ఇన్వారిబుల్ ప్రజెన్స్ ఏదో అది ఇదేనా నా చైతన్యమే అంతటా ఉందంటున్నాడే పాపం అర్థం కాక అతనికి అర్థం కావాల్సింది ఇదేనా నాలో ఉండేటువంటి జ్ఞానమా జస్ట్ అక్కడ కాగండి కదా తథా నెక్స్ట్ తథా స్వప్నేత్రవేద్యంతో స్థిరే స్థిరం తద్భేదో స్థయో సంవిత్ ఏక రిద్యే తిన స్వంతఃపల్ యథా తథా కదా యథా యథా రాజా అంతే పోనీ అది చెప్పండి ఏమైంది మనకు తెలిసింది మనం చెప్తాం తెలియదు మనకేమి యథా రాజా తదా కదా ముందు యథా కదా వస్తుంది ఈయన తథా ఎప్పుడైతే తధ అన్నాడో యథా ఎంప్లాయిడ్ అంతేనా యపి తద్యపి్యిపి ఇప్పుడు తథా అట్లాగే ఎట్లాగో అట్లాగే యజ్జపి తద్యపి యథా తథ ఈ యథా ఏదో తెలుసా ఇంతకుముందు చూసామే శ్లోకం తథ అట్లాగే అంటే జాగ్రత్త అవస్థ ఎట్లాగో అది నాయన జాగ్రత్త ఎట్లాగో తధ అట్లాగే అంటే యథా జాగరే తథా స్వప్నే అక్క స్టార్టింగ్ గా చూడు తథా స్వప్నే తథా స్వప్నే య జాగరే తథ స్వప్నే య జాగ్రత అవస్థాయం తథ స్వప్నావస్థాయాం అంతే ఇలా నేర్చుకుంటా బండి ఒక దశలో మనకు సంస్కృతం వచ్చేస్తుంది ఆ తర్వాత తెలుగు మర్చిపోతాం అర్థమవుతుంది ఇప్పుడు యథా జాగ్రత్త అవస్థాయం తథా స్వప్నావస్థాయం ఇప్పుడు చూసారా తథా స్వప్నే అయ్యా ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఎట్లాగైతే మీరు తెలుసుకున్నారో తథా అట్లాగే స్వప్నే అది ఏంటండి జాగ్రత్త అవస్థలు ఏం తెలుసుకున్నారు మీరు శబ్ద స్పర్శాదయోహో అవి కదా తెలుసుకున్నారు ఇక్కడ కూడా అంతే స్వప్నే తధ స్వప్నే అత్ర అత్ర వేద్యం ఏం తెలుస్తూ అని అంటే తధ అదే ఏవి శబ్దస్పర్శాదయో నాయన అంతే ఇంకేం లేదు అక్కడ తెలిసిందదే కదా శబ్దస్పర్శాదయో వేద్యా జాగరే అంతే ఇదిగో అత్ర స్వప్ స్వప్న వస్తే శబ్దస్పర్శాదయో వేద్య స్వప్ జాగరే స్వప్న పృథక్ పృథక్ వైచిత్ర్యాత్ వైచిత్ర్యాత్ వేద్య వేద్య శబ్దస్పర్శాదయ శబ్దస్పర్శాదయా జాగరే స్వప్న యాథా జాగరే తథా క్లియరా ఇప్పుడు మనం పడుకొని నిద్రపోతాము అక్కడ మనకు కలొస్తున్నాయని ఆ కల్లో శబ్దాలు రావడం లే ఎత్తుకుండా శబ్దాలా బయట ఉండేవాళ్ళకేనా పడుతుండే కదా నిద్రపోయేవాడు వేరే వాడు నిద్రపోతుంటే ఈడు చాపు చుట్టుకొని బయట పోయి పడుకుంటాడు ఏమైనా పడకపోతే ఎందుకు పోతాడు చెప్ప చిన్నప్పుడు చదువుకునే బట్టు ఉండేది చదువుతా ఉంటే వాడు ఉర్రుంటే ఎత్తుకొని పోయి ఆడా చెట్టు పోయి బయట పడుకునేది అట్లా ఇప్పుడు లోపల కూడా శబ్దాలు ఉండేవి లోపల ఇప్పుడు కలగంటా ఉండాడు రూపం కనపడుతుంది కదా వాడు బొంచ్ చేస్తుంటే ఫీల్ అవుతున్నాడు కదా ఆ బొంచ్ చెప్తా ఉన్నాడు కదా పిజాబలే ఉంది అంటున్నాడు కదా రుచి లేకపోతే ఎట్ట చెప్తా ఉన్నాడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు కదా వాడి శబ్దం వీడికి అర్థం అవుతుంది కదా వీడి శబ్దం వాళ్ళకి అర్థం అవుతుంది కదా కాబట్టి శబ్ద స్పర్శాదయ జాగ్రత్త ఏ విధంగా అయితే ఉన్నాయో తధ స్వప్న స్వప్నంలో కూడా అట్లాగే ఉన్నాయి మరి స్వప్నంలో రకరకాలైన శబ్దాలు ఏం కదా పృథక్ శబ్దము రసం ఇవన్నీ వేరువేరుగా తెలుస్తున్నాయి కదా పృథక్ వైచిత్ర్యాత్ వాటిల్లో కూడా వేరువేరుగా తెలుస్తున్నాయి కదా వైచిత్రయాత్ కదా అత్ర అదేడా తథా స్వప్నీ జాగ్రత్త అవస్థలు ఎట్లాగో కూడా అట్లాగే అత్ర అత్ర అంటే స్వప్నే స్వప్నావస్థే అత్ర అసలు విషయం పట్టిస్తున్నాడు జాగ్రత్త అవస్థలో నాయన జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఒకే విధంగా ఉన్నాయి ఇవన్నీ ఏవైతే తెలుస్తున్నాయో డిఫరెన్స్ ఏంటంటే అత్ర అక్కడ వేద్యం తు అనే శబ్దం ఎందుకో తెలుసా వేరైపోతా సబ్జెక్ట్ వేద్యం తెలియబడేటువంటి విషయం విషయ జ్ఞానం వేద్యం నా స్థిరం నా స్థిరం స్థిరం కాదు జాగరే స్థిరం అది డిఫరెన్స్ కేలే లేదు యథా జాగరే తధా స్వప్నే అక్కడ ఎట్లాగైతే ఇక్కడ కూడా అట్లాగే తెలుస్తున్నాయి కానీ అత్ర స్వప్ని విషయం ఏంటంటే వేద్యం ఏదైతే తెలియబడుతుందో అది శబ్దం గాని రూపం కానీ రసం గాని గంధం కానీ ఏదైనా వేద్యం ఏదైతే ఉందో అది నస్థిరం ఎక్కడ స్వప్నములో జాగ్రత్తలో స్థిరం కంపారిటివ్లీ దాంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు అది తర్వాత వస్తాం మనం మనకు ఒక సంవత్సరం పోద్ది తర్వాత ఏది స్థిరం అది కాదు అది అస్థిరం ఇది స్థిరం కనుక నస్థిరం అంటే అస్థిరం స్వప్ స్థిరం నా జాగరే స్థిరం ఏంటి స్వామీజీ ఇది ఇదే భేదం జాగరే స్థిరం తద్భేద అస అతర్ ఫోర్ అందుచేత నేను అక్కడ సంధి చూసుకోండి తద్భేద అతవిత్ ఏక రూపా ని అది కాబట్టి తథా జాగ్రత్త అవస్థలో ఎట్లాగో అట్లాగే స్వప్నే స్వప్నావస్థలో కూడాను అత్ర స్వప్నావస్తే లేదా స్వప్నే వేద్యం ఏవైతే ఈ ఐదు తెలియబడుతూ ఉన్నాయో పృతక్ సరే ఏవైతే తెలియబడుతూ ఉన్నావో ఇవి స్వప్నంలో మీకు ఏవైతే తెలుస్తున్నాయో జ్ఞాన విషయాలు అవి స్థిరం కాదు జాగరే మేలుకున్నప్పుడు ఏవైతే తెలుస్తూ ఉన్నావో ఇవి స్థిరం సరేనా అతహ తద్భేద అతహ అత ఈ కారణం చేత తద్భేద ఆ భేదం అంతా ఇదే జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకు ఉన్న భేదం ఏంటంటే ఇక్కడ నీకు ఐదు జ్ఞాన విషయాలు తెలుస్తూ ఉన్నాయి శబ్దాది విషయాలు అక్కడ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ ఎట్లా అక్కడ అట్లాగే తెలుస్తున్నాయి ఇక్కడ అనేకం తెలుస్తున్నాయి కదా అక్కడ కూడా అనేకం తెలుస్తున్నాయి ఇక్కడ విచిత్రంగా తెలుస్తున్నాయి కదా అక్కడ కూడా విచిత్రంగా తెలుస్తూ ఉన్నాయి భేదం ఏంటి అంటే స్వప్నావస్థలో ఏవి స్థిరం కావు జాగ్రత్త అవస్థలో స్థిరము అదే ఈ భేదం కానీ తయోహో ఆ రెండిటిలో అక్కడ ఇక్కడ తయోహో సంవిత్ తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో ఏకరూప నభిద్యతే జ్ఞానం తెలుసుకునేది ఉండిలా అది ఒకటే కానీ రెండు కాదు అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఒక రకమైన జ్ఞానము స్వప్నావస్థకి వేరే జ్ఞానం అది అది బ్యూటీ మరి స్థిరం ఏంటి అస్థిరం ఏంటి స్వామీజీ అని ఇప్పుడు చూడండి ఉదాహరణకి మనం నిద్రపోకముందు మంచం మీద కూర్చొని ఉన్నాం మీరు వెళ్ళండి సార్ నేను పడుకుంటాను నా కాస్త ఎంత స్లంబర్గా ఉంది నేను పడుకుంటానండి మీరు వెళ్ళండి నాకు నిద్ర వస్తుంది అన్నాను అనుకోండి మీరు వెళ్ళిపోతారు నేను పడుకుంటాను నిద్రపోతాను నేను లేచిన తర్వాత ఎక్కడుంటాను మీ ఇంట్లో ఉంటానా లే నేనున్న చోట కూడా వేరే మంచం మీద ఉన్నాను ఏ మంచం మీద పడుకున్నానో ఆ మంచం మీదనే లేస్తాను నిద్ర వాడేవాడని కింద పడేవాడి విషయం కదా నేను మాట్లాడేది కొందరు మంచం మీద పడుకుని కింద లేస్తారు వాళ్ళ విషయం కాదు నైనా నేను చెప్పేది ఏంటంటే కుదురుగా పడుకున్నాను నా బొట్టోడు అంటే మంచం మీద పడుకుంటాను లేచిన తర్వాత కూడా మంచంలో ఈ సైడ్ పడుకుంటే నేనైతే ఈ సైడే ఉంటాను ఆ సైడ్ ఉన్నాను నేను అసలు కదలను అందువల్ల కొద్దిగా రెండు మూడు గంటల సరిపోద్ది అక్కడ పడుకుంటాం కదా మంచం మీద పడుకొని నిద్రపోయినప్పుడు లేచిన తర్వాత మంచం మీదే ఉండాడు స్థిరం అంటే ఒక అవస్థలోకి ఎంటర్ అయిపోయి వచ్చిన తర్వాత పాయింట్ ఈస్ దట్ జాగ్రత్త అవస్థ నుండి స్వప్నావస్థకు వెళ్ళాను లేదా సుషుప్తికి కూడా వెళ్ళి ఉంటాను అది వేరే విషయం మళ్ళీ వచ్చానంటే మాత్రం జాగ్రత్త అవస్థలో ఎక్కడైతే ఉన్నానో అక్కడికే వస్తాను నేను ఇక మంచం మీద పడుకుని నిద్రపోయాను కనుక మంచం మీదకి వచ్చేసి ఉంటాను మళ్ళీ అంతే కదా అట్లాగే స్వప్నావస్థలో స్వప్న అవస్థలో మీరు ఒక హోటల్లో ఉన్నట్టు ఉన్నదనుకోండి మేలుకున్నారనుకోండి మళ్ళీ నిద్రపోతే కల వచ్చింది అనుకోండి డైరెక్ట్గా మళ్ళీ ఆ హోటల్లో పోగలరా ఎయిర్ ఫోన్ వస్తారా అర్థమైంది ఒక అవస్థలో ప్రవేశించిన తర్వాత ఒక అవస్థ నుండి మరొక అవస్థలో ప్రవేశించిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అదే స్థితిలో గనక ఉండగలిగితే స్థిరము ఇప్పుడు స్వప్నవు నుంచి వచ్చేసిన తర్వాత స్వప్నవులు వాళ్ళు లేస్తానంటాడు అరే ఇంతకే అనవసరంగా నేను ఏదో పిజ్జా తింటాను లేపేవే అంటాడు పో మడిపోయి తినిపో పో పడుకో పడుకో పడుకుంటే ఈసారి ఇతన్ని పులి తింటున్నట్టుగా రావచ్చు కదా పిజ్జాయింటాడు దానికి పులికి ఈయన పిజ్జావుతుంది అందువల్ల ఏదైతే ఉందో అత్ర స్వప్నే స్వప్నావస్థ వేద్యం ఏదైతే తెలియబడుతూ ఉందో అది నా స్థిరం అర్థం కల అదే గనక స్థిరం అయితే నువ్వు మళ్ళీ అక్కడ పోయేటప్పటికి అక్కడ ఉండాలి ఇది స్థిరం అంటే నువ్వు మేలుకుంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నావు కనుక అంతవరకు అర్థం చేసుకోండి ఇది స్థిరం అస్థిరం అంటే కాబట్టి స్వప్న ప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థలకు ప్రవేశించినప్పుడు ఎక్కడున్నామో అక్కడ ఉంటుంది కనుక అది స్థిరం కానీ ఎక్కడి నుంచి స్వప్నం నుంచి వచ్చావో మళ్ళీ స్వప్నం వచ్చినా వేరే స్వప్నం రావచ్చేమో కానీ ఇదే స్వప్నం వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఆ స్వప్నం ఏదైతే ఉందో నా అంటే అస్థిరం స్థిరమైనటువంటిది కాదు అతహ అందుచేత తద్భేద వీరింటికి ఉండేటువంటి భేదం ముఖ్యంగా ఒక మారి చెప్పాలంటే ఎందుకు స్థిరం అంటే అది ఉంది నేను చూస్తున్నాను సిది పాయింట్ ప్రపంచం ఉంది అది నాకు వేద్యం అహం వేద అది ఉంది నేను చూస్తున్నా తెలుసుకుంటున్నా నేను చూస్తున్నా స్వప్నం అది కాదు నేను చూస్తున్నాను గనక అది ఉంది ఇదే డిఫరెన్స్ కాబట్టి జాగ్రత్త ఉంది మేలుకున్న తర్వాత వరుసగా నాలుగు మంచాల మీద నాలుగు రూమ్ ఫ్రెండ్స్ లేచిన తర్వాత అందరం ఒకే రూమ్ ఉన్నాం కానీ కళలు ఏవైతే మనకు వచ్చాయో స్వప్నాలు ఆయనకు వచ్చిన కళ ఈయనకు వచ్చిన కళ ఆయనకు వచ్చిన కళ మరొకతొచ్చిన కళ ఒకటి కావు మళ్ళీ మేలుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక గ్లాసు పాలు తాగి పడుకొని మళ్ళీ ఇప్పుడు కళలు కంటే ఎవరెవరు కళలోకి వాళ్ళు ఎంటర్ కాలేరు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి కళలో కనిపించేటువంటి దృశ్యాలు పృథక్ వేద్యాహ వేర్వేరుగా ఉండొచ్చు శబ్దస్థర్వ ప్రసాదులు అట్లాగే ఇక్కడ కూడాను వైచిత్ర విచిత్రంగా కూడా తెలుస్తూ ఉండొచ్చు జాగ్రత్త తెలుస్తున్నాయో స్వప్నవులు కూడా అట్లాగే తెలుస్తూ ఉన్నాయి కానీ ఆ అవస్థ నుంచి మేలుకున్న తర్వాత ఏ అవస్థ నుంచి పోయామో ఆ అవస్థకే వస్తున్నాం గనక స్థిరము అది అస్థిరము స్వప్నము అస్థిరము జాగ్రత్త స్థిరము కానీ ఇక్కడ పాయింట్ అది కాదు జాగ్రత్త అవస్థలో ఈ వైచిత్ర్యంగా ఉండేవాటిని వేరువేరుగా పృతక్కగా ఉండేవాటిని ఏదైతే తెలుసుకుందో సంవిత్ జ్ఞానము స్వప్నావస్థలో ఉండే వాటిని కూడాను అవి స్థిరమా స్థిరమా అది మనకు అనవసరం ఇంకా అయిపోయింది అది తెలుసుకునేటువంటి సంవితు ఒక్కటేనా రెండు ఏ రెండు కావద్దు ఎందుకు కాకూడదు ఇక్కడ ఇది తెలుసుకుంటుంది అక్కడ ఇంకో సంవిత్తుంది చెప్పండి నైనా గిట్టిగా చెప్పు ఇప్పుడు మేలుకున్న తర్వాత నేను ఇట్లా కలగన్నానని చెప్తున్నాడు కదా మెమరీ ఉంది కదా వీడికి మెమరీ ఉందంటే స్మృతి ఉందంటే స్మృతి జ్ఞానం ఉంది కదా దేనికి సంబంధించిన స్మృతి జ్ఞానం అనుభవానికి సంబంధించిన స్మృతి జ్ఞానం కదా స్మృతి అంటే ఏంటంటే ఒక దాన్ని మనం అనుభవించినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం స్మృతి అంటే అసలు అనుభవమే కనుక లేకపోతే స్మృతి లేదు మాకు అక్కడ దోశ బాగుంటుందండి సాంబార్ బాగుంటుంది అంటే తిన్నావు కానీ సార్ లేదా ఎట్ట చెప్తావు తినింది అనుభవం బాగుందని చెప్తున్నావు చూడు అది స్మృతి మెమొరీ కాబట్టి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే స్మృతి జ్ఞాపకం అంటూ కలిగింది అంటే మాత్రం ఆ జ్ఞాపకానికి సంబంధించిన అనుభవం పూర్వం ఉండాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాబట్టి అనుభవించిన వాడే జ్ఞాపకం చేసుకోగలడు కనుక నా కలలో ఇలా జరిగింది అని మేలుకున్న తర్వాత చెప్తున్నాడు కదా కలలో విషయం నేను చెప్పే సుషుప్తి కాదు కలలో విషయం నేను కాశీకి వెళ్ళాను అక్కడ ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నాడే అది ఆ స్మృతి ఎవరికి గలిగింది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మేలుకున్న తర్వాత మేలుకున్న తర్వాత అక్కడ గనక ఆ సంవిత్తి వేరుగా ఈ సంవిత్తి వేరుగా ఆ జ్ఞానం వేరుగా ఈ జ్ఞానం వేరుగా ఉంటే నీకు ఏం కలనే వచ్చిందే అని మనం అడిగితే నేను కలగన్నానా ఎంకలా ఉండి వస్తాను అని వీడు అక్కడే పోయి ఈ సంవిత్ ఆ సంవిత్ని అడగాల వీడు అక్కడే పోయినాడు అనుకోండి వీడు ఉండడు ఎందుకని వాడు వేరే వీడు వేరే అయితే అందువల్ల స్మృతి ఎప్పుడైతే కలుగుతుందో మెమరీ కలుగుతూ ఉంది జ్ఞాపకం వస్తూ ఉంది ఇక్కడ అక్కడ ఒకే విధమైనటువంటి సంవిత్ కానీ దట్ ఈస్ ద పాయింట్ చదు క్లియర్గా తయోహో సంవిత్ ఏకరూపా బిధ్వతే అక్కడ వేరుగా లేదు రెండు జ్ఞానాలు లేవు ఏ జ్ఞానం అయితే జాగ్రత్త అవస్థ ఎందు జాగ్రత్త అవస్థ ఎందు వైచిత్ర్యాత్ పృథక్ అలాంటి వాటినన్నిటి తెలుసుకుంటా ఉందో ఇదే ఈ వైచిత్రయాతో ఈ పృథక్ వేద్యాహ స్వప్నే స్వప్నావస్థే అవి అత్ర ఉన్నాయి కదా వాటిని కూడా ఈ సంయుతే తెలుసుకుంటుంది ఈ సమిత్ ఆ సమిత్ రెండు కాదు కాన్షియస్నెస్ ఇస్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫ్లోరల్ ఓన్లీ ఇది సింగులర్స్ ఇదే పాయింట్స్ అర్థమవుతుంది ఇప్పుడు అర్థం అవుతుంది మీకు ఇవన్నీ ఏం స్వామి చెప్పడు అట్లా కోట్ చేసేవాడు అనేది అర్థమవుతుందా ఈ రెండు ఒకటే జాగ్రత్త అవస్థలో ఏ జ్ఞానానికి అయితే తెలుస్తూ ఉన్నాయో శబ్దాది విషయాలు స్వప్నగతమైనటువంటి విషయాలు అదే సంవిత్కి అదే చైతన్యానికి తెలుస్తూ ఉంది గనక చైతన్యం ఒకటే ఏమైనా చైతన్యం ఒకటే భిద్యతే తయో సంవిక రూపా నిద్యతే ఇతి కాబట్టి ఉన్నదాని నువ్వు జాగ్రత్తలో చూస్తున్నావు గనకది స్థిరం నువ్వు చూస్తున్నావు గనక స్వప్న ఉంది కాబట్టి అది అస్థిరం స్థిరం ఇది అవస్థ మారిన జ్ఞానం ఒక్కటే తెలుసుకునేది ఒక్కటే అవస్థ మారిన జ్ఞానం ఒక్కటే సంవిత్ ఒక్కటే చైతన్యం ఒక్కటే అది దీంట్లో భేదం ఉందే చైతన్యంలో భేదం ఉందే లేదు నా భిద్యతే దాంట్లో ఏకరూపమే కానీ ఒక్కటే గాని దాంట్లో భేదం ఉండేందుకు అవకాశం లేదు ఒక సెంటెన్స్ చెప్పాలండి రెండు అవస్థల్లో జాగ్రత్త స్వప్న అవస్థలలో శబ్దస్పర్శ రూపరస గంధాది వేద్యా విషయ వేద్యా ఏవైతే విషయాలు మనకు తెలుస్తున్నాయో ఇవన్నీ కూడాను ఒకే సంవిత్కి ఒకే చైతన్యానికి ఒకే జ్ఞానానికి తెలుస్తూ ఉన్నవి అవి వేరైనా ఒకటే దానికి తెలుస్తున్నవి గనుక ఇది వేరు కాదు నా భిద్యతే క్లియర్ నైనా ఎస్ ఉందో నెక్స్ట్ వెళ్ళబోయే ముందు ఒక మార్చెప్తున్నా జాగ్రత్త అవస్థ ఉంది సంవిత్ ఉందా లేదా జాగ్రత్త అవస్థ ఉంది సంవిత్ ఉంది స్వప్నావస్థ ఉంది సంవిత్ ఉంది జాగ్రత్త స్వప్నావస్థ అవుతుందే స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ ఆ రెండు వేరియబుల్సా ఇన్వేరియబుల్ ఈ రెండిట్లో ఒకటే ఉందే జాగ్రత్త అవస్థలో స్వప్న అవస్థలో తెలుసుకునేది ఒకటేనా సంవిత్ అది వ్యాల్యుబుల్ ఇన్వల్యుబుల్ కామా నెక్స్ట్ ఇక్కడికే తెలుసారా నెక్స్ట్ పాయింట్ సుప్తోత్ సౌషుప్తమో బోధో భవే స్మృతి సాచావబుద్ధ విషయ అవబుద్ధం తదా తమ ఈ ఒక్క శ్లోకాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థాయం చూడండి జాగ్రత్త అవస్థలో మనసు పనిచేస్తు ఉంది ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఏమా అంతే కదా అదే స్వప్నానికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు పని చేస్తున్నాయా లేవు పనిచేస్తున్నాయి అవి స్వప్నానికి సంబంధించినవి జాగ్రత్త కాదు ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూసుకొని ఉన్నాడు ఎట్ట కనపడుతుంది కానీ అక్కడ కాశీలో తిరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉండే కన్ను వేరు అక్కడుండే కన్ను వేరు ఇక్కడుండే చెవి వేరు అక్కడుండే చెవి వేరు అది వేరు స్వప్నగతం కనుక ఇక్కడ ఇంద్రియాలు ఉండి మనసు ఉంటేనే జాగ్రత్త ప్రపంచం స్థిరమైనటువంటి జాగ్రత్త ప్రపంచం తెలుస్తుంది స్వప్నానికి వచ్చేటప్పటికీ ఇంద్రియాలు లేవు కాబట్టి అస్థిరమైనటువంటి ఆ స్వప్నాన్ని మనసే చూస్తూ ఉంది కదా మనసు ఉంది కదా మనసు లేకపోతే స్వప్నం తెలిసేది ఎవరికి మనసే చూస్తూ ఉంది స్వమాయ కల్పిత జీవలోకి తనకు తానుగా కల్పించుకొని మనసు చూస్తూ ఉంది ఓకే మనసు కల్పించుకొని చూస్తూ ఉంది జాగ్రత్తల ప్రపంచం ఉంది అది ఉంది నేను చూస్తున్నా అందరు ఇప్పుడు ఇది మైక్ అని నాకు నీకు మైక్ కనపడుతుంది ఆయనకి మైక్ కనపడుతుంది ఆమెకి మైక్ ఆమెకి మనకు అందరికీ మైక్ కనపడతా ఉంది ఇది స్థిరం అదే స్వప్నంలో కనుక నాకు మైక్ కనపడితే మీకు ఇంకేదైనా పాములా కనపడవచ్చు అంటే ఎవడు చూసేది వాడు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఉన్నది దాన్ని చూస్తూ నేనున్నాను అది జాగ్రత్త నేను చూస్తున్న కనుక స్వప్నం ప్రపంచం కల తెలుస్తూ ఉంది నేను చూస్తే ఉంది ఒకవేళ నేను చూడకుండా గనక ఉంటే అటు సుషుప్తుల గాడ నిద్రపోయినా నాకు స్వప్నం లేదు మేలుకున్న స్వప్నం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి అక్కడ జ్ఞానేంద్రియ పంచకం లేదు కానీ ప్రాణపంచకం ఉంది వాడు బ్రతికుండా కదా సుషుప్తులా ఉండేవాడు కలగనకపోవచ్చు జాగ్రత్త ప్రపంచం తెలియకపోవచ్చు కానీ బ్రతికుండా లేడా బ్రతికుండాడు కదా బ్రతికుంటేనే లేస్తాడు అందువల్ల అటు కూడా వాడు శ్వాస తీసుకుంటూ ఉంటాడు ప్రాణం ప్రాణం నడుస్తూ ఉంది ప్రాణపంచకం నడుస్తూ ఉంది ప్లీజ్ ప్రాణపంచకం నడుస్తూ ఉంది జాగ్రత్త ఉన్నవాడు బ్రతికున్నాడు స్వప్నావస్థలో ఉన్నవాడు బ్రతికున్నాడు జాగ్రత్త ఇంద్రియాలు మనసు ఉన్నాయి ఇంద్రియాలు లేవు మనసు ఉంది సుషుప్తిలో ఇంద్రియాలు లేవు మనసు లేదు ప్రాణంతోనే నడుస్తుంది కదా జ్ఞానం ఉందా లేదా భయపడతా అంటారు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీ దగ్గర కూర్చొని భయపడినవాడి అది తెలియకముందు ఎందుకంటే ఉంది అంటే ఏమి తెలియకుండా నిద్రపోయే సుషుప్తులు అహం కిమ్మ పరి నా నా కించిత అవేదిషం నా కించిత అవేదిషం ఏమి నాకు తెలియడం లేదనేటప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది గాడన్ నిద్రలో గురకబెట్టం తప్ప కానీ విచిత్రం ఏంటంటే సీది ఇప్పుడు చూడండి సుప్తోత్ సుప్తప్తాత్ ఉత్ తస్య ఉత్ సుప్తోత్ సుప్తాత్ ఉత్స్య సుప్తం అంటే గాఢ నిద్రను ఆయన గాఢ నిద్ర సుష్ప్తి సుప్తోత్స్య ఇద్దాం సుప్తాత్ ఉత్స్య అంటే ఎవడైతే గాఢ నిద్ర నుంచి లేచాడో ఇప్పుడు జాగ్రత్త అవస్థలు తెలుసుకున్నాడు స్వప్నంకి వెళ్ళాడు కలగన్నాడు ఆ తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళాడు జాగ్రత్త ప్రపంచం తెలియడం లేదు స్వప్న ప్రపంచం తెలియడం లేదు గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు అది సుప్తహ గాఢ నిద్ర సుప్తాత్ ఆ గాఢ నిద్ర నుండి ఉత్ తస్య ఎవడైతే లేచాడు అంటే మేల్కొన్నాడు అని అర్థం డు మేల్కొన్న తర్వాత ఏం జరుగుతుంది చూడండి సౌషుప్తమో బోధ భవే స్మృతి ఒక్కటే విషయం సౌషుప్త అంటే సుషుప్తి సౌషుప్త అంటే సుక్షిప్తి గాఢ నిద్ర ఆ సుషిప్తిలో తమ అజ్ఞానం బోధానం భవే స్మృతి స్మృతి భవేత్ స్మృతి కలుగుతుంది వెరీ ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఎవడైతే సుప్తోత్ సుప్తాత్ ఉత్తస్యా ఎవడైతే నిద్ర నుండి లేచాడో వాడు సౌషుప్త తమో బోధ తమో అజ్ఞానం తమస్ బోధానం అజ్ఞానస్ అజ్ఞానం తమోబోధ స్మృతి భవే మేలుకున్న తర్వాత వాడికి ఏం తెలుస్తా ఉందంటే అజ్ఞానం యొక్క జ్ఞానం కలుగుతూ ఉంది ఏ వండర్ఫుల్ సెంటెన్స్ అంటే జ్ఞాన విషయం అజ్ఞానం ఇంతకుముందు జ్ఞాన విషయం శబ్దం జ్ఞాన విషయం రూపం జ్ఞాన విషయం రసం అందుకని వేద్యాహన్నం అవన్నీ తెలియసారి అవన్నీ ఇట్లా తెలిసాయి ఇప్పుడులా అయ్యా సుక్షిప్తులయ్యనకి జ్ఞాన విషయం ఏంది స్వప్నములు అయ్యేంది స్వప్నగతమైనటువంటివన్నీ కూడా జ్ఞాన విషయాలు సుషుప్తిలో అంటే ఏమి తెలియకుండా నిద్రపోయాడు కదా మనసు లేదు కదా మనసు లేనప్పుడు ఏం తెలుస్తుంది ఏం తెలియలేదు అజ్ఞానం మాత్రమే ఉండదు కదా కనుక సౌషుప్త తమహ ఆ సుషుప్తిలో తమ తమస్ ఏ అజ్ఞానమైతే ఉండిందో దానికి సంబంధించిన బోధ జ్ఞానము స్మృతి భవే జ్ఞాపకం కలుగుతుంది ఎప్పుడు తెలుసు వాడు లేచిన తర్వాత ఇదంతా సుషుప్తి విషయం ఎక్కడంటే వాడు లేచిన తర్వాత ఇప్పుడు లేచాడు నాయన లేచిన తర్వాత ఎరా ఎట్లుడావు అన్నాడు నాకు ఇది అవే దిషం ఏంటది అహం కిమ్మపైన జానామి నాకేం తెలియలేదు మరి ఏమైంది సఖీనమయ్యా నిద్ర అనుభయాతు ఘాడంగా హాయిగా ఏం తెలియకుండా నిద్రపోయాను ఇదేంటంటే పాయింట్ ఏమి తెలియకుండా వాడు నిద్రపోయింది ఎక్కడా గతంలో నేను ఎన్న చెప్పు మీరు అవన్నీ కాదు ఇప్పుడు అర్థం చేసుకుని బాగా ఏమి తెలియకుండా వాడు నిద్రపోయింది ఎక్కడా సుక్షిప్తిలో వాడు మాట్లాడేది ఎక్కడ మరి అక్కడిది ఇక్కడ ఏంది కాదురాయన ఇప్పుడు మేలుకున్నాడు కదా వాడు ఎదురుగా అప్పులు కనపడుతున్నాడు కదా వాడికి ఇంకే సుఖం ఇప్పుడు వాడు మేలుకోగానే అప్పించిన వాడు రెడీగా ఉన్నాడు ఆడు ఏమైనా నిన్ననే ఇస్తానన్నావు కదా వాడికి ఏం చెప్పాలనే భయం కూడా ఉంది వీడికి ఒకవైపు కానీ నిద్రపోయినటువంటి అనుభూతి ఒకటి ఉంది అందువల్ల నాకు ఇంచిత అవే దిక్ష నాకేం తెలియకుండా నిద్రపోయానయా అంటున్నాడు కదా ఇది ఎక్కడిది ఇది సుషిప్తిది గార్డెన్ ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి అనుభవమా స్మృతే అనుభవ జ్ఞానమా స్మృతి జ్ఞానమా అది పాయింట్ అనుభవ జ్ఞానం వాడికి సుషుప్తుల ఉంది ఏమిది లేకుండా నిద్ర అంటే అది సార్ అనుభవం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ రిమెంబరెన్స్ ఇక్కడ నేను బాగా అర్థం చేసుకోండి ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు అర్థం కాకపోతే లేచి అది చెప్పండి స్వామీజీ మరీ అడగండి అదే మోర్చుదాము అంటే రోజు లేకండి పెద్ద రాముడు అంటే ఏందని మళ్ళీ లేచి అట్టొద్దు మీకు ఎక్కడన్నా డిఫికల్ట్ ఉంటే లేచరగని చెప్పేస్తాను ఎందుకు అంటున్నానంటే అనుభవం వేరు స్మృతి వేరు ఈ రెండు జ్ఞానానికి సంబంధించినవే ఈ రెండు జ్ఞానం అందువల్ల ఒక్క పాయింట్ తీసుకోండి జ్ఞానం రెండు రకాలు జ్ఞానం రెండు రకాలు అనుభవ జ్ఞానం స్మృతి జ్ఞానం అనుభవ జ్ఞానం స్మృతి జ్ఞానం ద నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్ ఫీరియన్స్ అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ మెమరీ సరేనా ఈ రెండిట్లో వీడు చూడండి తమాషా వీడికి అనుభవం కలిగిందేమో సుక్షిప్తులు వీడిప్పుడు చెబుతున్నాడు అనుభవం ఇప్పుడు లేదు ఎందుకంటే మేలుకొని ఉన్నాడు గాఢంగా ఎక్కడ నిద్రపోయాడు ఇప్పుడు అనుభవం ఇప్పుడు లేదు కానీ స్మృతి అనేది వచ్చింది అంటే జ్ఞాపకం ఏది వచ్చినా అనుభవం ఉన్నప్పుడే జ్ఞాపకం రావాలి అది ఇంతకుముందు నేను చెప్పింది అనుభవించిన వాడే జ్ఞాపకం చేసుకోగలడు అందుకని కదా మీ జీవితంలో అనుభవాలు ఏంటి సార్ ఆయన పొరపాడున ముసలి వాళ్ళని ఆయన ఫస్ట్ మ్యారేజ్ నుంచి స్టార్ట్ అవుతాం అందువల్ల ముసలి ఎప్పుడు ఆడకూడదు మీ అనుభవం ఏమిటని నాయన చెప్తాను నేను ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ అతను అనుభవించి ఉన్నాడు అనుభవం తనకున్నది అనుభవ జ్ఞానం ఎప్పుడుదో దాన్ని ఇప్పుడు స్మృతికి జ్ఞాపకానికి తెచ్చుకొని చెప్తున్నాడు కానీ ఎవడైతే జ్ఞాపకం చేసుకుంటాడో వాడు అనుభవించిన వాడే అయి ఉండాలి అంతేనా సింపుల్ ఆయన పిండి దగ్గర ఏం టిఫిన్ చేసి అంటే నేను దోశ తినొచ్చాను స్వామీజీ అని చెప్తాడు ఎవరు ఆ తినొచ్చిన చెప్తాడు అనుభవించాడు కనుక ఆయన నడుతుంటే నేను పోయి ఉప్మా తినొచ్చాడు అని చెప్పడానికి నా దగ్గర ఏముంది ఆధారం ఎవడనుభవించాడో వారే చెప్పాలి కనుక స్మృతి అనేది జ్ఞాపకము అని ఏది నువ్వు చెప్పినా అనుభవం మీదనే బేస్ అయి ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయ్యే మెమరీ ఉంటుంది అండర్స్టాండ్ కదా ఇప్పుడు వీడి గెలిగినటువంటి అనుభవం ఏమో సుషుప్తి అక్కడ ఏమీ తెలియలే ఇక్కడ వీడికి ఏమీ తెలియలేదు అనే జ్ఞానం మేల్కొన్న తర్వాత ఉంది ఇది స్మృతి భవేత్ జాగ్రత్త ఇది మైక్ అని నేను తెలుసుకున్నప్పుడు నేను తెలుసుకునేవాణ్ణి ఇది వేద్యం ఇది వేద్యం అంటే జ్ఞాన విషయం జ్ఞాన విషయం అట్లా అర్థం చేసుకు జ్ఞాన విషయం వేద్యం జ్ఞాన విషయం సుషుప్తిలో నన్ను పులి తరుగుతూ నేను పరిగెత్తుతూ వచ్చాను అక్కడ పులి జ్ఞాన విషయం నేను తెలుసుకునేటువంటి వాడిని జ్ఞాత సరేనా ఇక్కడ మైక్ తెలిసింది అక్కడ పులి తెలిసింది పులి నన్ను తరిమింది అని స్వప్న విషయాన్ని మేలుకున్న తర్వాత ఎట్లాగైతే చెప్తున్నాను కదా మేలుకున్న తర్వాత చెప్తున్నాను లేదా ఎక్కడుంది ఇప్పుడు పులి స్వప్నంలో ఉంది స్వప్నంలో పులి ఉండడం అనేటువంటిది అనుభవ జ్ఞానం స్వప్నానుభవ జ్ఞానం ఇప్పుడు నేను చెప్తున్నానే స్వప్నానికి సంబంధించిన స్మృతి మైకు జ్ఞాన విషయం పులి జ్ఞాన విషయం ఏం తెలియడం లేదు కదా అజ్ఞానం జ్ఞాన విషయం అజ్ఞానం జ్ఞాన విషయం అందువల్ల సౌషుప్త సుషుప్తిలో తమహా చీకటి ఏదైతే అజ్ఞానం ఉందో చీకటంటే ఏమి తెలియకుండా పోవడం అజ్ఞానం అంటే ఏమి లేకుండా ఉండడం తమ అజ్ఞానం ఏమి తెలియనటువంటి స్థితి బోధ ఆ అజ్ఞానస్య జ్ఞానం బోధ ఏదైతే ఉందో స్మృతి భవే అది మేలుకొన్న తర్వాత స్మృతిగా తెలుస్తూ ఉంది ఇప్పుడు గాఢనిద్దరిలో సుషుప్తిలో జ్ఞాన విషయం ఏంటి అజ్ఞానం అదే సా చా అవబుద్ధ విషయ సా తత్ సంవిత్ ఏదైతే ఉందో తత్ స్మృతిహి తత్ స్మృతిహి ఏదైతే ఇప్పుడు మనకు స్మృతి జ్ఞానం కలిగిందో ఇది అవబుద్ధ విషయ అజ్ఞానాన్ని విషయంగా కలిగి ఉంది అజ్ఞానాన్ని విషయంగా కలిగి ఉంది స్మృతి మేలుకున్న తర్వాత స్మృతి ఈ స్మృతికి వాటి జ్ఞాన విషయం ఏంటి అజ్ఞానం ఏవి తెలియడం లేదు అనేది స్మృతి సా చె అవబుద్ధ విషయ కనుక తదా అవబుద్ధం తత్ తమ అర్జున అక్కడ అవబుద్ధం లాస్ట్ లైన్ తత్ తదా తమ తదా తమ తత్ తమ ఆ అజ్ఞానం ఏదైతే ఉందో ఏది తెలియడం లేదని ఉండి ఇక్కడ సుషుప్తిలో ఆ అజ్ఞానం ఎక్కడ తథ అక్కడ ఎక్కడ సుషుప్తిలో ఇన్ డీప్ స్లీప్ తథ సుషుప్తిలో అవబుద్ధం అవబుద్ధం తెలుస్తూ ఉండింది సుషుప్తిలో చక్కగా తెలుస్తూ ఉండింది అని స్మృతిలో చెప్తున్నాడు అక్కడ నాకు ఏమీ తెలియడం లేదండి అనేది నీకు తెలిసటయ్యా ఏం తెలియలేదయ్యా అదే నీ జ్ఞాన విషయమయ్యా అది ఇక్కడ చెప్తున్నాడు స్మృతి ఇక్కడ స్మృతి కలుగుతూ ఉంది కాబట్టి సుషుప్తిలో జ్ఞాన విషయం ఏమిటంటే అజ్ఞానము ఆ అజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానము అక్కడ మనసు లేదు గనక మనోవ్యాపారాలు లేవు గనక అక్కడ తెలిసి రావడం లేదు కానీ అక్కడ మనోవ్యాపారాలు లేకుండా తెలియకపోయినా అనుభవం ఉంది గనక గార్డెన్ నిద్రపోయిన అనుభవం ఉంది కదా వాడికి లేచిన తర్వాత నేను ఫ్రెష్గా ఉన్నాను అలా ఉన్నాను ఎలా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను యాక్టివ్గా ఉన్నాను అంటాడు కదా అదంతా ఏమిటి వాడి జ్ఞానమే కదా అనుభూతి ఉంది ఈ అనుభవం ఏదైతే ఉందో అది స్మృతిగా మాత్రమే తెలుస్తూ ఉంది కాబట్టి అజ్ఞానమును విషయంగా కలిగి ఉండేటువంటిది సుషుప్తి అవస్థ ఏదైతే ఉందో ఈ అజ్ఞానం అక్కడ ఉంది ఏం తెలియని స్థితి అక్కడ ఉంది కదా అజ్ఞానం విషయం కదా సో అది అక్కడ ఉందే పులి ఎక్కడుందే మైక్ ఇక్కడ ఉందే మైక్ ఇక్కడ ఉండాలంటే దాన్ని ప్రకాశింపజేయాలి కదా మైక్ ఉన్నట్టుగా పులి ఎక్కడుందంటే స్వప్నంలో ప్రకాశింపజేయాలి కదా అజ్ఞానం ఇక్కడ ఉందంటే దాన్ని ప్రకాశింపజేసింది జ్ఞానం జ్ఞానం అది అక్కడ కూడా ఉంది అజ్ఞానమును ప్రకాశింపజేసిన జ్ఞానం మాత్రమే ఉంది అవబుద్ధం తా తమ తమ అజ్ఞానం ఏదైతే ఉందో ఎక్కడా తధా ఆ సుషుప్తిలో అవబుద్ధం అది తెలుస్తూనే ఉండింది నేను హాయిగా నిద్రపోతున్నాను ఎరుక ఉండింది అది ఉండింది గనక అజ్ఞానం కూడా జ్ఞానానికి విషయమే అజ్ఞానం అనేది జ్ఞాన విషయం ఎక్కడ నాకు జ్ఞానము అనే పదం దానికి సంబంధించిన జ్ఞానం దీనికి సంబంధించిన జ్ఞానం అనే శాస్త్రాల్లో చదివేమి కానీ ఏ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్ అయినా సరే అజ్ఞానము జ్ఞాన విషయము అనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించింది వేదాంతం తప్ప ఇంకెక్కడా ఇంకోట అక్కడే ఉంది విషయమంతా ఇది అర్థం కానంత వరకు ఎడింగ్టన్ సమ్థింగ్ అన్నో నీస్ వాట్ ఎవర్ థీరీ అమౌంట్ ఉంటాడు ఇంకా ఏదంటే ఏం తెలియలేదు అని అర్థం కావడం తెలియని చోట కూడా తెలిసేది ఉంది తెలియని దానిని తెలుసుకునేది ఉంది తెలియనిది సుషుప్తిలో ఉంది అది ఉన్నప్పుడు ఇది ఉంది ఇది లేకపోయినా అది ఉంటుంది మళ్ళీ వస్తాను నెక్స్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా ఉన్నాయన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి స్మృతి ఈ రెండింటిలో కూడా విషయం ఒక్కటే చూడతామంట చూడండి సంహిత ఎట్లా ఉందో వీడు ఏమి పడుకున్నాడు అప్పుడు సంయుత ఉందా లేదా కొద్ది ఆలోచించి చెప్పండి ఏంది డౌట్కుందే లేకపోతే వాడు లేవడు పున్నాగ వరాళి రాగం వాడు రాగాలవాడు దొరికితే మాకు రాగాలు వస్తుంటాయి ఇప్పుడు వాడు కనుక అక్కడ లేడనుకో వాడికి ఏం తెలియకపోవచ్చు మనం పిలిస్తే పలకపోవచ్చు వాడికి ఏం అర్థం కాకుండా బడి ఉండొచ్చు జడంలాగా వాస్తవానికి కనుక వాడు గనక లేకపోతే అయిపోయింది వాడు పని టరే నరే టే నరే టరే నరే నరే టే టరే నోవింద ఇది మళ్ళీ వాడు లేస్తాడు అంటే వాడు పోలేదు కనుక వాడికి ఏమీ తెలియకపోయినా వాడు ఎట్లా లోపల ఉన్నాడో మనకు తెలియకపోయినా వాడు మాత్రం ఉండాడని మనకు తెలుసు ఎందుకని లేస్తాడు కనుక తెలియని స్థితి ఉంది తెలియని స్థితి ఉన్నప్పుడు కూడా వాడు ఉన్నాడు వాడు సమిత్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని తెలుసుకుంటా ఉంది లేనప్పుడు తెలియకుండా అప్పుడు అంతే కానీ సమ్మెత్ లేకపోలే ఉన్నట్టుగా తెలియదు అంటారు అంతే కదా మీకు చెప్పా మర్చిపోయారు చీకట్లో టార్చ్ల వేశాను ఇట్లా వేసినప్పుడు ఏమిటై స్వామి అంటారు ఇట్లా వేసినప్పుడు ఏంటంటే ఫ్యాన్ అంటారు ఎందుకంటే అంత అదే కనుక అక్కడికి వచ్చి ఆకాశం వేశాను అనుకోండి చెప్పు చెప్పు ఏముందో ఏం లేదు నీకు డౌట్ ఏమొస్తుందంటే అసలు లైట్ వెలుగుతుందా లేదా ఇక్కడ ఎందుకు తెలిసిందంటే వెలిగింపబడేది ఉంది కనుక వేద్యాహ ఉన్నాయి కనుక అక్కడెందుకు తెలిసింది వే ఇట్లన్నప్పుడు అది వెలుగుతూ ఉంది కానీ అది వెలిగింపజేయడానికి మరొకటి లేదు గనక మనసు లేదు గనక మనో వ్యాపారాలు లేదు గనక ఉన్నా లేనట్లే ఉంది కాబట్టి నా కంచిత అవేదిష్ట నాకేం తెలియడం లేదని అన్నా వాడు ఉండాడు ఉండాడు కనుక లేస్తాడు బాగా అర్థం చేసుకోండి కాబట్టి ఎక్కడైతే రెండిట్లో కూడా ప్లీజ్ అనుభవ జ్ఞానం ఉండేటప్పుడు సంవితుంది పాయింట్ ఈస్ దట్ అనుభవ జ్ఞానం ఉండేటప్పుడు సంవిత ఉంది గాఢ నిద్రలో స్మృతి జ్ఞానంలో కూడా సంవిత ఉంది అనుభవ జ్ఞానంలో సంవిత్ ఉంది స్మృతి జ్ఞానంలో కూడా సంవిత్ ఉంది క్లియరా నా ఇది వేరు అది వేరు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి పూర్వానుభవం లేనిదే స్మృతి రాదు అది పాయింట్ పూర్వానుభవం లేనిదే స్మృతి రాదు కాబట్టి నేను గాఢంగా నిద్రపోయాను అనేటువంటి అనుభవం అనుభవ జ్ఞానం వాడికి అదే స్మృతి జ్ఞానం ఇక్కడ కలుగుతుంది అనుభవ జ్ఞానంలో లో ఉంది స్మృతి జ్ఞానంలో సంవిత్తు స్మృతిలో అనుభవం లేకపోవచ్చు అనుభవంలో స్మృతి లేకపోవచ్చు సంవిత్ మాత్రం రిలేటెడ్ అవుంది ఏకరూపాన్న విజ్ఞత ఇన్వేరేబుల్ దస్ టు ఆర్ వారిబుల్స్ వస్తున్నాం మెల్లమెల్లగా కనుక నాకేమీ తెలియలేదు అనేటువంటిది ఏదైతే మాట్లాడుతున్నాడో అది స్మృతి ఈ స్మృతి వచ్చింది అని అంటేనే అనుభవం ఉండాలి పూర్వానుభవం లేకుండా స్మృతి రాదు గనక ఇక్కడ స్మృతి నాయన చూడండి బాగా స్మృతి అహం కిమపి జానామి సుఖీరమయ్యా నిద్రానుభూయాత్ అని జ్ఞాపకం తెచ్చుకొని చెబుతున్నాడు గనక అనుభవం ఉండబట్టే జ్ఞాపకం చేసుకొని చెబుతున్నాడు ఇది పూర్వానుభవము పూర్వానుభవం జ్ఞాపకం చేసుకొని చెబుతున్నాడు పూర్వానుభవం కలగాలంటే సంవిత్ ఉండాలి స్మృతి కలగాలంటే సంవిత్ ఉండాలి పూర్వానుభవంలో సంవిత్ ఉంది స్మృతిలో సంవిత్ ఉంది ఘట జ్ఞానం ఘటంలో ఘట జ్ఞానం పటంలో అజ్ఞానంలో అది నాకు తెలియదు అనేది నీకు తెలుసు అనేది నీకు తెలుస్తూ ఉంది కాబట్టి ఏమీ తెలియదు అని ఎప్పుడైతే అంటున్నాడో అది అజ్ఞానం గనక నాకు ఏమీ తెలియలేదు నాకు ఇది తెలిసింది నాకు అది తెలిసింది ఆ తెలిసింది జ్ఞాన విషయం తెలియనిది అజ్ఞాన విషయం తెలియనిది అజ్ఞాన విషయం రెండు ఎవరికి తెలుస్తున్నాయి జ్ఞానానికి తెలుస్తున్నాయి రెండు జ్ఞానానికి తెలుస్తుంది దట్ ఈస్ సంవేత్ అదే చైతన్యం ఇన్వేరియబుల్ అది మార్పు లేనటువంటిది అవస్థ మారింది తమాషా చూడండి అనుభవకాలం సుషుప్తి స్మృతి కాలం అనుభవకాలం సుషుప్తి స్మృతి కాలం జాగ్రత్త అవస్థలు మారిపోయినా అనుభవాన్ని స్మృతిలో వేరే అవస్థలో చెప్తా ఉన్నాడంటే ఆ అవస్థలో ఈ అవస్థలో మారినటువంటిది ఉంది అది ఏక రూప్యాత్ సంవిత్ నా బిధ్యతే అది రెండు అయ్యేందుకు అవకాశంలో కాదు కానీ కాదు సుశుప్తిలో అనుభవించేటువంటి వాడు ఉన్నాడు ఉండాలి అదే సంవిత్ నెక్స్ట్ బోబం ఏంటో చెప్ప చదవండి ఇప్పుడు మూడు అవస్థలు చూసామనుకుంటున్నా మీరేమంటారు లేదు స్వామిజీ మాకు ఒకే అవస్థ ఏమిటో ఈ అవస్థ అదే అవస్థలు కానీ అవస్థ తీసుకుపోవడానికి ఈ అవస్థ ప్రస్తుతానికి తప్పదు డెలివరీ పెయిన్స్ దిస్ లిసన్ ఇప్పుడు ఒక మాట చెప్తాను అవస్థలు మూడు చూసి వచ్చాం కదా ఇప్పుడే మూడు అవస్థల్లో ఒకటి ఉందే జాగ్రత్త అవస్థలో సంవిత్ ఉంది అవి పృతక్గా తెలిసిన వైచిత్ర్యాతగా తెలిసిన అదే స్వప్నావస్థలో ఆ రెండు అలా తెలుస్తూ ఉండినా కూడాను సంవిత్ స్వప్న విషయాలు సంవిత్కి వేద్యాహ జాగ్రత్త విషయాలు సంవిత్కి వేద్యాహ సుషుప్తిలో అజ్ఞానం ఒక్కటే ఉంది కనుక అజ్ఞానమే వేద్యం అజ్ఞానమే వేద్యం అక్కడ సంహిత్ ఉందా లేదా అక్కడ సంహిత్ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే అది పాయింట్ ద్వైతులంతా ప్రాణం పోగొట్టుకునేది ఇక్కడే వాళ్ళకి అర్థం కానిదంతా వ్యవహారం అంతా ఇక్కడే అందువల్ల రామరాయి వెంటనే కన్విన్స్ అయిపోయాడు అంటే ఇక్కడే కన్విన్స్ అయిపోయాడు అరే రేరే రే ఇంత విషయం ఉందా ఇక్కడ ఇంత విషయం ఉందా అబ్బో అవస్థలు మూడవుతూ ఉన్నాయి అవస్థల్లో జ్ఞానం కలుగుతుంది వాటిని తెలుసుకునేటువంటి వేద్య విషయాలు వేరుగా ఉండినా ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఆ సమితి మాత్రం మూడు చోట్ల ఒకటేగా ఉంది కానీ దాంట్లో ఏ విధమైనటువంటి భేదం లేదు లేదా కదా సమితి మూడు చోట్ల ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పండి మూడు చోట్ల ఉంది కదా జాగ్రత్తలో ఉన్నవి సమితి తెలుస్తున్నాయా స్వప్నంలో ఉన్నవి కూడా సమితి తెలుస్తున్నాయా సుక్షిప్తుల అజ్ఞానం ఉంది కానీ కూడా మేలుకున్న తర్వాత చెప్తున్నారు కనుక అక్కడ కూడా తెలుస్తుంది కదా కానీ జాగ్రత్తలు ఏవైతే తెలిసాయో వాటికన్నా సంవిత్ వేరవునా కాదా స్వప్నంలో ఉన్న వాటికన్నా వేరేవునా కాదా సుషుప్తిలో ఉన్న వాటికన్నా వేరేవునా కాదా ఏవైతే వేద్యా మనకన్నా అన్యంగా తెలుస్తున్నాయో దానికన్నిటికన్నా కూడా ఈ సంవిత్ ఏకమైంది వాటికన్నా వేరుగా ఉందా లేదా ఉందే ఏమన్నా డౌటా మీకేమన్నా సోో విషయాి నోధన బోధవత్ం స్థాన్రయప్యేకా సంవిత్వంతరే సంవిత్వద్దింతరే సంవి తద్వద్దింతరే ఇదిగా బాగా హ్యాపీగా వినండి ఎందుకంటే నేను చెప్పబోయే ముందే మీకు తెలిసిపోతూ ఉంటుంది అదే తమాషా ఇప్పుడో అక్కడెక్కడి నుంచో ఫుల్ బ్యాక్ నుంచి తీసుకొచ్చాం బాల్ని ఫుల్ బ్యాక్ని కూడా దాటేసాం హాఫ్ సైడ్ గోల్ లేదు గోళీ ఎల్లాడుతూ ఉన్నాడు ఏం చేయాలని వాడు అటు అటు కొడతాం అనుకుని హాయిగా ఉంది మనకి అంతా జస్ట్ అక్కడికి వచ్చాం జస్ట్ ఇంకా ఆఫ్ సైడ్ లేదు ఊరి అట్లంతా అనగోలు పడిపోతుంది సహ బోధ తమర్చుతోండి విషయాత్ భిన్న క్లియరా ఇప్పుడు చెప్పింది అదే మీకు నేను సహ బోధ విషయాత్ భిన్న స్వప్న బోధవత్ అంతే ఇంకేం లేదు సహ బోధహ ఏదది సహ సుషిప్తున్నదే దాని విషయం ఇప్పుడు సుక్షిప్తులు ఉండడం మనం సహ బోధ సుషిప్తిలో అజ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అంటే అజ్ఞానాన్ని విషయంగా కలిగినటువంటి జ్ఞానం సుక్షిప్తుందని తెలుసుకున్నాం కదా అజ్ఞానస్య జ్ఞానం కాబట్టి సహ అది అంటే సుషిప్తిలో అజ్ఞానం అనేటువంటి దాన్ని అవిద్యనే విషయంగా కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది స్వప్న బోధవత్ సుక్షిప్తలు కలిగినటువంటి ఈ అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం ఉంది ఇది స్వప్నబోధవత్ స్వప్న జ్ఞానం వలె అంటే స్వప్నంలో ఉండేటువంటి జ్ఞానం స్వప్నం అంటే స్వప్నం ఉండే సంవిత్ స్వప్నం కన్నా వేరో అట్లాగే ఈ సుషిప్తిలో అజ్ఞానాన్ని తెలుసుకున్నదే జ్ఞానం అది అజ్ఞానం కన్నా వేరు అంతేంకే లేదు సింపుల్ సహా అది బోధహ ఆ జ్ఞానం ఏది సుషిప్తిలో అజ్ఞానాన్ని విషయంగా కలిగినటువంటి జ్ఞానం విషయాత్ భిన్న విషయాత్ భిన్న కూడా అన్యమైనటువంటిది ఎట్లా స్వప్నబోధవత్ స్వప్నం కలిగేటప్పుడు స్వప్నంలో ఉండే విషయాల కన్నా మనం ఎట్లాగైతే వేరుగా ఉన్నామో సుషుప్తిలో కూడాను అజ్ఞానం అనేది తెలుస్తుంది కదా ఆయన అజ్ఞానం కంటే కూడాను వేరు అంతేనా లేక జ్ఞానం కంటే కూడా వేరా సంయుత్ కంటే వేరా నా బోధాత్ బోధాత్ నా అంటే జాగ్రత్త అవస్థలో ఏ సంవిత అయితే ఉన్నదో స్వప్నావస్థలో అదే సంహిత్ ఉంది సుషుప్తిలో అదే సంవిత్ ఉంది కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏవైతే వేద్యాహ ఏవైతే తెలియబడ్డాయో అవి స్వప్నావస్థలో తెలియబడే వాటికన్నా వేరుగా ఉండొచ్చు జాగ్రత్త స్వప్నాల్లో ఏవైతే తెలియబడ్డాయో వాటికన్నా భిన్నంగా సుషుప్తిలో అజ్ఞానం ఉండొచ్చు కానీ ఈ మూడింటిని ఏదైతే తెలుసుకుంటున్నదో ఆ అవస్థలో వాటిని ఈ అవస్థలో దీనిని ఈ అవస్థలో ఏమీ తెలియడము దానిని ఏదైతే తెలుసుకుంటుందో దట్ సంవిత్ తత్ సంవిత్ ఏక రూప ఈ విధంగా ఏం ఈ విధంగా ఏం ఈ విధంగా స్థానత్ర మూడు స్థానాలలో అంటే మూడు అవస్థలలో జాగ్రత్త స్వప్న సుక్షిప్తి అవస్థలలో స్థానత్ర ఏకావిత్ తద్వత్ దినంతరే అూడండి ఏకా సంవిత్ ఏకా సంవిత్ తినాంతరే యద్వత్ తద్వత్ తద్వత్ దినాంతరే ఇప్పుడు చూడండి ఏవం ఈ విధంగా స్థానత్ర ఏపీ మూడు స్థానాల్లో జాగ్రత్త స్వప్న సుక్షిప్త అనేటువంటి ఈ మూడు అవస్థలలో కూడాను తేకా అన్వయక్రమం సంవిత్ త సంవిత్ ఏకా అదే సంవిత్ ఏకాటే యద్వత్ తద్వత్ సంవిత్ ఏక తద్వత్ సంవిత్ ఏక తద్వత్ దినాంతరే పాయింట్ ఇక్కడే ఉందంతా ఏవం ఈ విధంగా ఏదైతే తెలుస్తూ ఉన్నాయో అవస్థలలో ఆ తెలియబడేటువంటివి ఏవో విషయాలు వాటికన్నా తెలుసుకునేటువంటి సంవిత్ భిన్నంగా ఉంది కనుక మూడు అవస్థల్లో సంవిత్ ఉంది ఒక అవస్థలో ఏవైతే తెలుస్తున్నావో ఇవి రెండో అవస్థల్లో తెలియడం లేదు రెండో అవస్థలలో కూడా ఏవైతే తెలిసాయో మూడో ఏమీ తెలియకుండా అజ్ఞానం ఉంది అక్కడ అజ్ఞానమే విషయమైంది జ్ఞానానికి ఈ మూడు చోట్ల కూడాను సంవిత్ కాన్షియస్నెస్ ఆ చైతన్యం అనేటువంటిది ఉంది అది ఏక అవునా స్మృతి కలుగుతుంది అదే కారణం ఏకాటే కదా సో సీ నౌ మూడు అవస్థలు కలిపి ఒకరోజు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను పదిహేను గంటలు మేలుకొని ఉన్నాను ఎన్ని గంటలు నిద్రపోయానో తెలియదు ఎన్ని గంటలు స్వప్నంలో ఉన్నానో తెలియదు మిగతా అంతా దాంట్లో ఉన్నది స్వప్నం కూడా విచిత్రం ఏంటంటే వన్ అండ్ హాఫ్ మినిట్ కన్నా ఎక్కువ ఏ స్వప్నం ఉండదు స్వప్నకాలం ఎంత తెలుసా మీకు వన్ అండ్ హాఫ్ మినిట్ నైంటీ సెకండ్స్ ఓన్లీ నైంటీ సెకండ్స్ సైకాలజీ తొంభై సెకండ్లలోనే ఒక్కోసారి మనం పుట్టి పెరిగి చచ్చిపోయిన దొరికి వస్తుంది అంతా కలిసి తొంభై సెకండ్లే ఏ కల అయినా సరే తొంభై సెకండ్లు దాటదు మనం మేలుకొని చెప్తాం కనుక ఈ టైంతో చెప్తాం లేదు స్వామిజీ నేను ఫస్ట్ వారంలో చేరినట్టు కలొచ్చింది ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్టు వచ్చింది స్వామీజీ అది ఎంత కలిసి వన్ అండ్ హాఫ్ మినిట్ అయ్యా తెలియని వాడు గుర్తుపెట్టుకోండి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాలకాలము స్వప్నకాలం వన్ అండ్ హాఫ్ మినిట్ ఇంకెవడైనా రెండు నిమిషాలు అన్నాడు అనుకోండి వాడికి తెలియదు అనుకోండి స్వప్నకాలం వన్ అండ్ హాఫ్ మినిట్ తొంభై సెకండ్లే స్వప్నకాలం అంటే దాంట్లో స్వప్నం జరిగిపోతుంది అర్థమవుతుంది కాబట్టి స్నానత్ర ఏపీ మూడు కాలాల్లో కూడాను సమీత ఒక్కటే కాబట్టి రోజులో ఇదో చూడండి ఆయన ఈ రోజు అంతా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడే ఉంది అంత కిటకం అంతా ఉంది ఇక్కడ ఈ రోజు అయిపోయింది కదా కొంతసేపు మేలుకొని ఉంటావు జాగ్రత్త అవస్థ కొంతసేపు నిద్రపోయి ఉంటావు దాంట్లో స్వప్నం స్వప్నవస్థ మళ్ళీ గాడ నిద్రపోయి ఉంటాం సుక్షిప్తి అవస్థ ఈ మూడు ఈ రోజంతా జరిగాయి అనుకోండి ఆయన ఈరోజంతా ఈ మూడు ఎన్నిసార్లు జరగని అంటే ఉదయం పడుకొని మధ్యాహ్నం పడుకొని సాయంత్రం పడు ఎట్టను అవన్నీ నేను లెక్కేయలేను ఆ దరిద్రాన్ని ఈ మొత్తం వన్ డే కలిపి వాడు స్వప్నంలో ఉన్నా జాగ్రత్తలో ఉన్నా సుక్షిప్తులా ఉన్నా సంవిత్ కంటిన్యూగా ఉందా లేదా వన్ డే ఉందా లేదా యథా అస్మిన్ దినే తదా దినాంతరే ఈ రోజంతా అమృత ఫలం అందబోతుంది అది మీకు ఫైవ్ మినిట్స్లో బి రెడీ ఇదిగో ఈ రోజంతా సుశిప్తి ఉన్నప్పుడు జాగ్రత్త లేకపోవచ్చు జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేకపోవచ్చు ఈ మూడు అనుభవాలు కూడా మన కలగచ్చు మూడు అవస్థల్లో కానీ రోజంతా ఎన్నిసార్లు అయినా కలగని సంవిత్ మాత్రం త్రూఅవుట్ ఉంది లేదా సంవిత్ లేకపోతే వాడు చచ్చిపోతాడు అదే డెడ్ బాడీ అయిపోతాడు కనుక సంవిత్ మొత్తం ఉంది సో ఈ రోజంతా ఉందా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందే నిన్న మొన్న అటు మొన్న 1947 1920 wonderful ink eppudu na birthday cheppa kandi 1947 december 25th ani endukani even before that i was there cheptane vedantam is not a joke it's a magic see now tadvata dinaantare yada asmin dine naina yada ఏ విధంగా అయితే అస్మిన్ దినే సంవిత్ ఏక యదా యద్వత్ అస్మిన్ దినే ఈరోజు సంవిత్ ఏక తద్వత్ తదా తద్వత్ దినాంతరే ఏకావిత్ ఈరోజంతా సంవిత్ చైతన్యమే కదా ఉండేది జాగ్రత్త ఉండొచ్చు జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉండొచ్చు స్వప్నం ఉన్నప్పుడు సుషిత్ లేకపోవచ్చు సుషిత్ ఉన్నప్పుడు స్వప్నాలు లేకపోవచ్చు సంవిత్ మాత్రం చైతన్యం మాత్రం కంటిన్యూగా ఉన్నది అది ఎన్ వేర్ విల్ ప్రజెన్స్ ద హోల్ డే హోల్ డే అది ఉన్నది గనక రోజంతా అది ఉన్నది గనక యదా ఏ విధంగా అయితే యద్వత్ అస్మిన్ దినే సంవిత్ ఏకాదా ఇప్పుడు ఈ రోజంతా ఉంది కదా ఏకా సంవిత్ ఈ రోజు ఉందా గనక ఇంకొక రోజు కూడా ఉంది అది దినాంతరే అండర్స్టాండ్ జాగ్రత్త అవస్థ ఉంది ఇట్ సీనవ్ నైనా ఈక్వేషన్ జాగ్రత్త అవస్థ ఉంది సంవిత్ ఉంది స్వప్నావస్థ ఉంది సంవిత్ ఉంది సుక్షిప్తి అవస్థ ఉంది సంవిత్ ఉంది రోజంతా ఉంది సంవిత్ రోజంతా ఉంది అవునా రోజు ఉంది రోజుల్లో జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేకపోవద్దు స్వప్నం ఉన్నది సుశక్తి లేకపోతుంది కానీ సంవితు మాత్రం ఉంది విషయాలు ఉన్నవి విషయ జ్ఞానం ఉంది విషయాలు లేవు విషయ జ్ఞానం లేదు సంవిత్ విషయాలు ఉన్నాయి విషయ జ్ఞానం ఉంది సంవిత్ ఉంది విషయాలు లేవు విషయ జ్ఞానము లేదు సంవిత్ ఉంది జాగ్రత్త స్వప్నాల్లో విషయాలు ఉన్నాయి విషయ జ్ఞానం ఉంది సంవిత్ ఉంది సుషుప్తిలో విషయ జ్ఞానం లేదు సంవిత్ ఉంది రోజంతా సంవిత్ ఉంది అది ఉంది కానీ ఇది ఇవి లేవు బాగా అర్థం చేసుకోండి ఇది అన్వయ వ్యతిరేకం అది ఉంది ఇది ఉంది ఇది లేదు అది ఉంది జాగ్రత్త ఉంది సంవిత ఉంది అన్వయం Analytical and synthetic reasoning. అది ఉంది ఇది ఉంది సంవిత ఉంది జాగ్రత్త ఉంది సంవిత ఉంది ఇది అన్వయం నిద్రపోయడానికి జాగ్రత్త ఉందే అది లేదు ఇది ఉంది ఇది వ్యతిరేకం ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి చాలా ఎప్పటికి మర్చిపోబండి దీన్ని నాలుగు సంవత్సరాలు అక్కడక్కడ టచ్ చేస్తానే వస్తాను మీకు ఏ శ్లోకం ఇక్కడ టచ్ చేశానో కూడా అక్కడ చెప్తాను నేను మూడు సంవత్సరాల తర్వాత కూడా అర్థమవుతుంది అది అందుకని కాన్షియస్గా అది ఇది అంటున్నా ఇది అయమాత్మ అది ఉంది జాగ్రత్త ఉంది ఇది ఉంది అది లేదు ఎందుకంటే నేను స్వప్నాన్ని పోయాను కానీ ఇది ఉంది స్వప్నంలో కూడా సమిత్ అది ఉంది స్వప్నం ఇది ఉంది సమిత్ అది లేదు స్వప్నం ఇది ఉంది అది ఉంది అజ్ఞానం ఇది గఢ నిద్ర ఇది ఉంది అది లేదు ఇది ఉంది ఆ మూడు ఉన్నాయి ఇది ఉంది ఆ మూడు లేవు ఇది ఉంది కుండ ఉంది మట్టి ఉంది కుండ లేదు ఇప్పుడు ఎడింగ్టన్ బాధ ఎంత అర్థం అవుతుంది మీకు ది రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ తత్వం అయం తత్వ వివేక తత్వశ వివేక అయం విధీయతే క్రియతే ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏంటి ఇంకా ఆయన సత్యం కావాల్సింది కుండ సత్యంగా ఉండాలంటాడా కుండ ఉంది మట్టి ఉంది కుండ లేదు అవస్తాత్రయం ఉంది సంయుత ఉంది అవస్తాత్రయం లేదు ఎలా ఉంది సాక్ష అవి ఉంటే ఉన్నవని అవి లేకపోతే లేవని తెలుసుకునేటువంటి సాక్షి స్వరూపం ఏనాయన క్లియరాస్ మాసాబ్దయుగ కల్పేషు గతాగమ్యేశ్వే కథ నోదేతి నోదేతి నాస్తేక సంవిదేశాస్వయం ప్రభా ఇక్కడికి ఒక యూనిట్ అందుకని ఈ శ్లోకం చెప్పా ఇప్పుడు మాస అబ్ధ యుగ కల్పేషు గతాగంజేషు అనే కథ ఇప్పుడు అర్థమైంది కదా మీకు అవస్థలన్నీ మారిపోతూ ఉన్న రోజంతా ఉంది కదా సంయుత్ రోజు ఉందంటే ఈ రోజు ఉందని అర్థం నిన్న లేదా నిన్న గనక సంయుత లేకుండా ఉంటే సంయుత అవస్థ అయిపోద్ది అంతేనా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదు టైంలో చూడండి తమాషా నిన్న గనక సంయుత అనేది లేకుండా ఉంటే చైతన్యం అది కూడా అవస్థ నిన్న కూడా ఉండాలి కదా ఈరోజంతా ఉన్నది నిన్న కూడా ఉండాలి కదా మొన్న పదివేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అవుతుంది అర్జునుడు మాస అబ్ద అంటాడు నేనంటున్నా ఇంకా ముందు కావాలంటే కూడా పెట్టుకోండి దిన వారా మాస అబ్ద ఓకే నథింగ్ రావు ఇదిగో దిన ఈరోజు అంతా ఉన్నది కదా ఈ వారం అంతా ఉంటుందా లేదా గురువారం ఏమి సార్ శనివారం ఏమి వస్తుందా సవిత గురువారమే వస్తుంది ఎందువల్ల గురు కృపచేత అప్పుడు అది గురువారం కాదు ఎందుకని గురువారమే వస్తుంది కనుక బుధవారం లేదు బుధవారం లేకపోతే గురువారం రాదు బుధవారం పోతేనే గురువారం వస్తుంది ఊరికి నన్ను కదిలించబావు చాలా దూరం పోతాను అర్థమవుతుంది ఇప్పుడు నీకు దినమంతా సమిత్ చైతన్యం వారం ఏడు రోజులు ఏడు రోజులు సమితు ముప్పై రోజులుండదా అది మాస అందుకని నేను కొద్దిగా ముందు పోయాను ఒక రెండు వేసుకొని వచ్చాను మళ్ళీ బండిలో దిన వార ఇప్పుడు చూడు మాస ముప్పై రోజులు అబ్ధ అంటే అబ్దికం అంటారు కదా పోయినట్ట జ్ఞాపకం అబ్ధా సంవత్సరం ఒక రోజు ఉన్నది వారం రోజులు ఉంది వారం అంతా ఉంది వారం అంతా ఉంది కనుక మాసం అంతా ఉంది ఏమి మాసం అంతా ఉంది కనుక త్రిమాసం కూడా త్రైమాసం తర్వాత షణ్మాసం తర్వాత అబ్ది సంవత్సరం అంతా ఉందా చైతన్యం సంవత్సరం అంతా ఉంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుగం యుగ యుగం ఉంటే కల్పమా అంటే నాలుగు యుగాలు కలిసి చతుర్యుగాలు నాలుగు యుగాలు కలిసి కల్పం అంటే కృతయుగం త్రితాయుగం ద్వాపరయుగం కలియుగం కృతయుగంలో హరిచంద్రుడు త్రితాయుగంలో రామచంద్రుడు ద్వాపరయుగంలో మన సరేనా కలియుగంలో కంప్యూటరు మళ్ళీ ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎట్లా స్టార్ట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు సత్యయుగం అయినా అదే కృతయుగం సత్యయుగం కృతయుగం ఒకటే సత్యయుగం అయిపోయింది కృతయుగం ఆ తర్వాత త్రేతాయుగం రాముడిది తర్వాత ద్వాపరయుగం కృష్ణుడిది తర్వాత కలియుగం ఇప్పుడు మనం ఉండేది తర్వాత మళ్ళీ ఏది రావాలా నో ద్వాపరం అదే చతుర్యుగాలు మళ్ళీ ఇక్కడి నుంచి ద్వాపరం మళ్ళీ అక్కడి నుంచి అక్కడి నుంచి ఇది చతుర్ యుగాలు ఇట్లా తిరిగేది ఇప్పుడు ఆ యుద్ధులే మ్యాథమెటిక్స్ రెడీగా ఉంటాడు కన్ఫ్యూజ్గా కూడా నేను అందుకని అక్కడ టచ్ చేస్తుంటా సరేనా నాలుగు యుగాలు మాస అబ్ అంటే మనం ముందు ఒక రెండు పెట్టుకున్నాం దిన దినం వారం మాసం సంవత్సరం యుగం కల్పేశు వీటిల్లో గతాగమ్యేష్ అనేకథ అనేకత ఏది వేద్యాహ జ్ఞేయాలు ఏవైతే ఉన్నాయో జ్ఞాన విషయాలు అనేకత అనేకములైనటువంటివి ఏది రోజు ఎన్నో తెలుస్తాయి కదా నేను ఉదయం నుంచి వారానికి ఇంకెన్నో తెలుస్తాయి కదా నెలకి అసలు వారం దాకా ఎందుకు ఇప్పుడు మనం ఈరోజు ఏం వారం నేను చెప్పాలి కదా సరే ఆదివారం అనుకోండి ఇక్కడికే మర్చిపోయినాం ఏం వారం అంటే అంటున్నారు సరే ఆదివారం అనుకోండి సడన్గా మీరు మంగళవారం మధ్యాహ్నం ఏం ఫోన్ చేశారన్నాం అనుకో ఇట్లందంటే మేము మూర్చదామానికి వచ్చేవాళ్ళమే కాదు పోనీ కోపడ బాకండి అంత జ్ఞాపకం ఎవరే వారందే జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నావు కదా కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంది కదా ఆ వారం మంగళవారం సంయుత లేదా నువ్వు ఏం తిన్నావో నీకు స్మృతి లేకపోవచ్చు కానీ స్మృతి లేదు అని సంత ఉంది మంగళవారం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇది మేము నవ్వించడానికి కాదు ఇంకా కష్టపెట్టలేక నవ్విస్తున్నా సంయుత ఉంది కదా సో సంవత్సరం అంతా అదే ఉండి యుగం అంతా కూడా ఎక్కడ అది బ్రేక్ కాకుండా ఉండేటప్పుడు కల్పం కూడా అదే ఉండేటప్పుడు అనేకమైనవి తెలిసాయి కదా మన జ్ఞాపకం లేకపోయినా కూడా ఆ అనేకథా అనేకమైన విషయాలు జ్ఞాన విషయాలు ఏవైతే తెలిసాయో దేంట్లో సార్ గతాగమ్యేషు గతేషు ఆగమేషు కాలేషు పో గతాగమ్యసు అందుకో గతేషు ఫాస్ట్ ఏవైతే పోయినాయో గతంలో ఏం పోయినాయో ఏం పోయినాయో ఇక రోజులు వారాలు సంవత్సరాలు ఇవన్నీ పోయినా కల్పాలు ఎన్ని యుగాలైనయోనండి అంటాం కదా ఫ్రమ్ టైమ్ మెమోరియల్ అది గతేషు కాలేషు గతంలో గతించిన కాలం ఏదైతే ఉందో ఎన్ని కల్పాలు నడిచాయో అనవసరం మనకు ఇప్పుడు మనం ఉండేది శ్వేతవరాహ కల్పం శ్వేతవరాహం వైట్ పింగ్ అందువల్ల కదా ఇప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వతం అనంతది కలియుగే ప్రథమపాధి జంబూ ద్వీపే భరతవర్షే ఏదో వాళ్ళు చెప్తా ఉంటారు మనం టగటగ చెప్పి లాస్ట్ మామ అంటే మామ అంటాం జంబూ ద్వీపే భరతవర్షే దక్షిణ దిగ్బాగే అవునా ఇవన్నీ సంకల్పం చెప్పేసిన తర్వాత అస్మిన్ వర్తమానే వ్యావహారికే డాష్ సంవత్సరే తప్ప వత్సరే కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి వైవస్వతం అన్వంతరం వచ్చి ఇప్పుడు వ్యావహారికే ఈ సంవత్సరం అంటున్నాం కదా అంటే ఇదంతా సంయుత్ ఉందా లేదని నేను అడుగుతున్నా అదే సంకల్పం కదా ఇంతవరకు గతమంతా ఉన్న సంవిత్ గతేషు కాలేషు రేపు ఉదయం ఆరిపోద్ది సంవిత్ చెప్పండి అప్పుడది సంవిత్ ఎట్లా అవుద్ది అవస్థ అవుద్ది కాబట్టి గతేషు అనేకదా గతాగమ్యేషు గతేషు ఆగమ్యేషు ఇప్పుడు ఇక్కడి నుంచి గదులు రోజు గతవారం గత మాసం గత సంవత్సరం గత యుగం గత కల్పం ఇప్పుడు రేపు రేపటి దినం రేపటి వారం రేపటి మాసం ఎంతవరకు అన్న బా ఇంకా నాకు సంబంధం లేదు నువ్వు ఎంతవరకు పోతూ ఉండినా కూడాను అదే మీకు పూర్వం చెప్పండి ఒక నక్క ఒకటి భూమాత దగ్గర అప్పు తీసుకుంది ఎప్పుడు ఇస్తావంటే ఏకాదశి అని సరేనని భూమాత దానికి కావాల్సిన అప్పిస్తే అది అప్పు తీసుకొని భూమాత ఎప్పుడో చెడిగినా ఏమన్నా నక్క ఏదని అంటే నేను ఏకాదశి కదా ఏకాదశి ఇదే కదా నెక్స్ట్ ఏకాదశి ఇలా దిప్పుతూ ఉండింది అవండి సరే ఆవిడొచ్చి ఒక దశలో అన్నది ఏంటంటే నేను ఏదైనా కంప్లైంట్ చేయమంటావా ఏం ఆస్తి విషయం ఉంటాడు ఏమంటాడు ఇది హెచ్ఆర్సీ పోతాను హ్యూమన్ రైట్స్ కమిషన్ అది ఇది అని ఆవిడ మాట్లాడు ఇది అన్నదట సర్రని అంటే దీని ఉద్దేశం ఏంటంటే నేను పరిగెత్తినంత స్పీడ్గా భూదేవి పరిగెత్తుదే ఇంకా పట్టుకునేది లేదు నేను ఇచ్చేది లేదు ఇది పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఇక్కడ నుంచి సంగారెడ్డి పోయేది అక్కడ అలిసిపోయి ఆగితే భూమాత అక్కడట ఏది నాకన్ను సంగారేంటికి వచ్చావని అది అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి అటు బీహెచ్ఏచ్చి ఇటు పోయి ఇటు పోయి ఇటు పోయి సూర్యాపేట పోతే సూర్యాపేటలో ఇంకా అది నిలబడితే అక్కడ సూర్యప్రకాశంలాగా భూదేవి ఇదంటే నాకు ఎక్కడొచ్చుడు నువ్వు ఎక్కడ పరిగెత్తినా నా మీద పరిగెత్తవలసిందే కానీ ఇంకెక్కడికో పోలేవు నువ్వు ఎక్కడ ఆగితే అక్కడ నేనుంటా ఏ అవస్థ నడిచినా సంవిత్తిని ఆధారం చేసుకొని నడవలసిందే కాని ఇంకొక రకంగా నడిచే అవకాశం లేదు కనుక నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ ముందుకు పోతే ఎక్కడ నువ్వు అక్కడ ఉండేది సంవిత్తే గతేషు కాలేషు సంవిత్ ఆగమ్యేషు కాలేషు సంవిత్ ఇంకేంటి ఎప్పుడు సంవితే అంటే ఎప్పుడు నువ్వు జ్ఞాతే एपड़ ज्ञाते ज्ञेय ना ज्ञात ज्ञेय का वेरिएयब ज्ञाता इन्वेयब मिस्टर एडिंग टा ये नेदम सर्व विजाती ఏనా ఇదం సర్వం విజానాతి సీదేవి వండర్ఫుల్ సెంటెన్స్ ఏనేదం సర్వం విజానాతి ఏనా ఇదం సర్వం విజానాతి దేని చేతైతే ఈ సమస్తము తెలియబడుతూ ఉందో దేనికైతే తెలుస్తూ ఉందో తమ్ దానిని కేన విజానీయాత్ దాన్ని తెలుసుకునేది ఏది బృదారనికో ఉపనిషత్ అద్భుతంగా ఫిఫ్త్ చాప్టర్లో యాగ్నివలక మైత్రేయీ సంవాదం పాత్యాయని మైత్రేయి ఇద్దరు భార్యల్ని వదిలిపెట్టేసి యాజ్ఞవలక మహర్షి వెళుతున్నటువంటి సమయంలో మైత్రేయ యాజ్ఞవల్కరితో డిస్కస్ చేసినప్పుడు అక్కడే నవారే పతిహు ప్రియోభవతి ఆత్మనస్తుగా అద్భుతమైనటువంటి డిస్కషన్ అది అంత మహా అద్భుతమైనటువంటి జ్ఞాని యాజ్ఞవలక మహర్షితో అంత డిస్కషన్ చేయగలి స్థాయి పూర్వం అమ్మగారులకు ఉండింది అందులో మైత్రేయ చివరికి తర్వాత ఫిఫ్టీన్త్ చాప్ చాప్టర్ ఫిఫ్టీన్త్ చాప్టర్ కంక్లూడ్ అయిపోతా ఉంది అప్పుడు చూచాడు ఏమంటావు మైత్రేయి అంత అంత బోధ ఇచ్చేసిన తర్వాత అప్పుడు అంటాడు ఏ నేదం సర్వం విజానాతి మైత్రేయి ఏనా దేని చేత అయితే సర్వం విజానాథి ఏది జాగరే స్వప్నే చూషుప్తావు ఈ సమస్తం దేనికైతే తెలుస్తూ ఉందో దానిని కేన విజానీయాత్ తమ దాన్ని తెలుసుకునేది ఏది ఉంటుంది సమస్తాన్ని ఏదైతే తెలుసుకుంటూ ఉందో దాన్ని తెలుసుకునేది ఏది ఉంటుంది పిచ్చిదానా అని తన దారిని తాను పోయాడు తన దారిని తాగిపోయాడు ఇంకా మళ్ళీ తిరిగి చూడలేదు ఈమె కూడా అతన్ని పట్టించుకోలేదు ఎవరు మైత్రి ఎందుకో తెలుసా పోయేదేమి ఉంది పోయేది దేహం పోతా ఉంది ఆయన దగ్గర ఏ సమిత ఉందో ఆ సమిత నా దగ్గర కూడా ఉంది దర్స్ నో డిఫరెన్స్ నేను పోగొట్టుకునేది ఏమీ లేదు భర్తను పోగొట్టుకుంటున్నాను ఏమైనా ఆలోచన చేసింది తర్వాత పోయేది ఏముందని ఆలోచన చేస్తుంది పోయేదే పోతుంది కానీ ఉండేది ఎప్పుడు ఉంటుంది ఉండేది పోయేది కాదు పోయేది ఉండేందుకు అవకాశం లేదు అర్థమవుతుంది అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది కదా ఏనాయన స్వయం ప్రభా ఏషా ఏషా సంవిత్ ఈ చైతన్యం ఏషా సంవిత్ ఏషా ఈ సంవిత్ చైతన్యం సంయుత ఏదైతే ఉందో స్వయం ప్రభా సెల్ఫ్ ఎఫ్రిజెంట్ సెల్ఫ్ ఎవిడెంట్ స్వత స్వప్రకాశం ఇదే మరొక దాని మీద ఆధారపడి ప్రకాశించేది కాదు జాగ్రత్త అవస్థని ఇది ప్రకాశింపజేస్తూ ఉంది దీనిని జాగ్రత్త అవస్థ ప్రకాశింపజేయలేదు స్వప్నావస్థని ఇది ప్రకాశింపజేస్తూ ఉంది స్వప్నావస్థ దీన్ని ప్రకాశింపజేయలేదు సుషిప్తిలో ఏమీ తెలియలేదు అనే దాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంది అజ్ఞానాన్ని కూడా జ్ఞాన విషయంగా మలుచుకుంటా ఉంది ఇది ఎప్పుడూ ఉంది సర్వత్రా ఉంది స్వయం ప్రభా సంవిత్ స్వయం ప్రభ సెల్ఫ్ మన సెల్ఫ్ ఎఫల్జెంట్ నా ఉదేతి నాస్తమేతి నా ఉదేతి నా అస్తమేతి ఇది ఉదయించేది కాదు అస్తమించేది కాదు పుట్టేది కాదు చచ్చేది కాదు నా హంతి, నా దేహం పుడుతుంది దేహం చనిపోతుంది కాలం పుడుతుంది కాలం చనిపోతుంది పరిస్థితులు పుడతాయి పరిస్థితులు చనిపోతాయి అర్థమవుతుంది ఎక్కడ ఉదయం ఉంటుందో అక్కడ అస్తమయం ఉంటుంది ఉదయించిన దానికి అస్తమయం ఉంటుంది నేను ఉదయించలేదు అస్తమించేది లేదు భానుడీనాడు ఉదయించలేదు జీవియేనాడు జన్మించలేదు భానుడే నాడు ఉదయించలేదు జీవియేనాడు జన్మించలేదు వెలుగారని వీరుడు భానుడు వెలుతురు తానైన వాడి జీవుడు యువర్ సమేత్ ప్రతిరోజుకి సూర్యోదయం ప్రతి జీవికి జన్మోదయం సంత జీవికి వింత జన్మము ఎంత మోసము ఈ భ్రాంతి స్వప్నము ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం అంతర్వేదిలో అంతర్వేది అక్కడ స్వామీజీ ముప్పై మూడో బర్త్డేను ముప్పై నాలుగో బర్త్డే జరిగితే ఏంటి అసలు ఈ జన్మదినం వెర్ ఇస్ ది బర్త్డే ఫర్ ది అన్బార్న్ సంవిత్ పుట్టిందే దానికి ఏంటి జన్మదినమని ఈ సాంగ్ స్వామీజీ ఆశువుగా రాసి ఇచ్చిందప్పుడు మీకు చైతన్య గానంలో ఉండి ఉండాలి ఇది కోసం అది ఇప్పుడు ఇది మనకు తెలిస్తే సత్యం చెప్పండి ఇప్పుడు అవస్థలా దేహమా దేహం కనుక సత్యం అంటే జాగ్రత్త అవస్థలోదే స్వప్నావస్థలోదే జాగ్రత్త అవస్థలో రెండో వారి చూడ్డానికి వీళ్ళు లేకుండా ఉంటుంది దేహం స్వప్నావస్థలో బో చాలా హ్యాండ్సమ్ బాయ్ ఎందుకంటే ఇక్కడ అనుకుంటాడు కదా నేను బాగాలేదని అక్కడ బాగుంటాడు అర్థమవుతుంది ఆ దేహమా ఈ దేహమా కదా దేహం మనం కాదు కదా పోతే పోతుంది ఎందుకని నేను పోయేవాడిని కాదు ఎక్కడ తీసే పోతు తెలుసా అందువల్ల అది ఉన్నప్పుడు నేనున్నాను అన్వయం అది లేదు నేను ఉంటాను నేను విశాలంగా ఉన్నాను సముద్రం అదిగో అక్కడ లేచింది అలా అక్కడ లేచింది అలా అది ఉంది నేనున్నాను అది పడిపోతుంది నేనుంటాను నడకరాది పారడా భగవాన్ రమణ జరిగే చూడు నాయన జరిగేది చూడు నీకెప్పుడు నశింపులేదు అజోనిత్య శాశ్వతోయం పురాణం అర్జున నా హన్యతే హన్యమానే శరీర్ మీకు అర్థమవుతుంది నాయన ఇది ఒక్కసారి కాంటంపులేట్ చేస్తే జీవితంలో వ్యాధులు వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన చివరికి మరణమే వచ్చిన పుట్టిన దేహానికి మరణం కానీ నా నేను సంవిత్ కదా ఇది ఎప్పుడు పుట్టింది ఇది నలభై ఏడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ పుట్టింది నేను ఎప్పటి నుంచి ఉన్నాను సంవిత్గా ఎప్పటి నుంచో ఉన్నాను నేను ఎప్పుడూ కంటిన్యూ అవుతున్నాను నాలో సముద్రంలో అలలేచినట్టుగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ను ఇది లేచింది ఇదే కాదు అందరూ నాలోనే ఉన్నారు అలల్లాగా నేను కనుక సంవిత్ నాకు అర్థమైతే ఇప్పుడు సత్యం తెలిసిందే ఇన్వేరియబుల్ అది జ్ఞానస్వరూపం అని కూడా మీకు అర్థమవుతుంది కదా ఇంకేం అర్థం కావాలి తెలుసా ఆనందం అర్థం కావాలి ఈ సత్యం ఉండ సత్ ఈ జ్ఞానం ఉండిత్ సచిత్ ఇంకా ఆనందం ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ తృప్తి కదా చూడండి తమాషా ఇప్పుడు అర్థమైపోయింది మనం ఏంటో మనకు అహం అస్మి అహం సదా అస్మి దేహం ఇప్పుడు సదా లేదు అహం అస్మి అహం సదా అస్మి అహం సదా భామి ఇంకా కావాల్సింది కదా చిన్నాహం అప్రియ కదా చిన్నాహం అప్రియ ఈ ఫైవ్ శ్లోకాస్ లో ఏదైతే మార్పు చెందినటువంటి ఇన్వేరియబుల్ ప్రజెన్స్ ఉందో అది సత్యము అది జ్ఞానస్వరూపము అది సంవిత్ అదే చైతన్యము అదే నువ్వు అదే నేను ఇంకా ఆనంద స్వరూపం ఫోర్ స్లోకాస్ ఈరోజు ఫైవ్ చూచాం రేపు ఫోర్ స్లోకాస్ నెక్స్ట్ మీటింగ్కి అవుతుంది ఏవైతే అనేకంగా ఉంటాయో ఇవన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి సీనో వన్ రిమైండ్స్ మెనీ చేంజ్ అండ్ పాస్ షెల్లీ శాస్త్రజ్ఞుడు తోడలేదని కవి చూస్తున్నాడు లైట్ ఫర్ ఎవర్ షైన్స్ లైట్ ఫర్ ఎవర్ షైన్స్ స్వయం ప్రభా స్వయం జ్యోతి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది ఈ అవనిలో ఉండేటువంటి అనిత్య దృశ్యాలు ఏవైతే ఉన్నావో వారియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి దూది పెంచ కొట్టుకుపోతూ ఉన్నాయి కాలంలో నేనెప్పుడు పోయేవాడిని కాదు ఐఎమ్ సత్ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్చర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి శా